చంద్రశేఖర్ సార్ చెప్పండి వర్షదుర్వ దేవాత ఇస్తే సరుగునసారి తండ్రి మేస్త తెలుస్తారు నేను ఈ యొక్క దర్శన కాలం అంతా మనసు సురేసింగా కాపాడి సజ్జులెక్కల మీకు ఎంతో బాగా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను సహాయ శక్తిని ఆత్మలో బలాన్ని సంపూర్ణతను పరిశుద్ధతను స్వస్థతను మాకందరికీ అనుగ్రహించి మారినంతట్ల మీరే ఆధిపత్యం వహించండి ప్రభావంగా తండ్రి ప్రార్థనల ద్వారానైనా పాటల ద్వారా తండ్రి వాక్యం ద్వారా మీరు మహిమల తండ్రి ప్రభావ మమ్మల్ని సరిచేయండి ప్రభావం వాళ్ళు ఎటువంటి చూపించండి వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా ప్రభావ మీకు కలికరం ఒప్పుకోవాలా మీకు కృపలో జీవించాలా అటువంటి తమ భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మనం సాధిస్తున్నాం ప్రభావం దీక్ష లేని జీవితం ప్రభావ ఎక్కం చేసినా చాలా హోప్లెస్ నెస్ కనిపిస్తుంది అయినా కాబట్టి ప్రభావ మేము దగ్గరికి కూడా కూలీ కేవలం మీ సల్లిదికే వచ్చినాం తండ్రి మీరే మాత్రం మాచడం అందుకు ఆదేశా ఆయాష్టంతో అనేకమైన పనులతో అలసిపోతున్నాం ప్రభావా కాబట్టి నేను మీ చింతకు వచ్చిన ప్రభావ నేను తప్ప ఎవరు మాకు విశ్రాంతింటాయించాము ఆయన పాడి భారం వస్తే సమస్య జిల్లా మా దగ్గర అవును తర్వాత నేను మీకు ప్రశాంతి కావా మీతో బహు సులువైంది ప్రభావి తేలికైంది తర్వాత కాబట్టి సహపడమని ప్రార్థిస్తున్నాను ప్రతి విషయంలో మీరు మీకు అంగీకారండి మీద తండ్రి యొక్క ఆరంగం అంతా ఆధిపత్యం మిమ్మల్ని నడిపించి మా నిలబెట్టుకున్నాం మీరు క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థించుతున్నాను తండ్రి మాట్లాడుకోని చాలు నయా చాలు నీకు పనాకు చాలునయా నీకు పనాకు చాలునయా ప్రేమయుడివై ప్రేమించావు కరుణామయుడి వై కరుణించావు తల్లి గల నుంచి తండ్రిగా ప్రేమించే తల్లి గలాలించి తండ్రిగా ప్రేమించి రుణా నీకు పచ ప్రేమా నీకు పచునయా చాలూ నయా నీకు పనకు చాలూ నయా నీకు పనకు చిక నాడుగుల్లు స్థిర పరచి ఇల్లిపితివయ్యా జిగటగల పడి నాడుగు స్థిర పరచితివయ్యాతో నను కడుగుము ఏసయ్యా హిమూకెను తెల్లగ మాసయ్యా నీకేమి చెల్లి నమంచి ఏ జీవితమంతా అర్పితు నీకయ్యా ప్రేమ కరుణ నీకు పచాలు ప్రేమ కరుణ నీకు పచాలు చాలునయా చాలునయా నీకు పనాకు చాలునయా నీకు పనాకు చాలునయా బంధువులు స్నేహితులు సేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసినా బంధువులు స్నేహితులు పోసేసిన తల్లిదండ్రులే నన్ను విలువేసిన నన్ను నీవు విడువని లేరయ్యా నన్నగా ప్రేమి నుంచి రచించినావయ్యా నమంచి ఏ సయ్యా ని సాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమ కరుణ నీకు పచాలు ప్రేమ కరుణ నీకు పచాలు చాలునయ్యా చాలునయ్యా నీకు పనాకు చాలునయా నీకు పనాకు చాలునయా ప్రేమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా రాణించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీకు పచాలు ప్రేమా కరుణ నీకు పచాలు చాలునయా చాలునయా ైట్ ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్యలో రెఫ్ సార్ దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు దయచేసి శ్రద్ధగా ఆలకించుతాం సార్ థ్యాంక్ యూ ఫర్ యూ సార్ so for this uh, mornings meditation we will read a small portion from the living word of god and see what the lord has to say today and what he has prepared for us today so oka vakyam chodatha vakya bhaganni manu sadhukkulamandi so i want you to turn if you have your bibles with you to mark gospel so mark swartha uh, ఎనిమిదవ అధ్యాయం మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఎయిత్ చాప్టర్ ఫోర్టీన్ టువంటి వారు భోజనములకు ఏమైనా తెచ్చటకు మరిచిరి ధోనలో వారి యొక్క ఒక రొట్టె తప్ప మరి ఏమీ ఉండలేదు ఆయన చూచుకనుడి పరిశయల పలిసిన పిండిని కూర్చు ఏ రోజు పిలిచిన పిండిని జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యుద్ధ రొట్టెలు లేవనియో తమలో తాము ఆలోచించుకుని కేసు అది విరిగి మన యొక్క రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకోవాలి మీరు ఇంకన వివేచింపరా గ్రహింపలేదా మీరు కఠిన మనస్సు గలవారే మీకు కన్నులను కలిగేయో చూడరా చెవులు కలిగేయో వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు మందికి ఐదు రొట్టెలు పంచి విరిచి కంచినప్పుడు మీరు ఎన్ని ముక్కలు గంపల నిండా ఎత్తిరని వారిని అడిగారు వారు అని ఆయనతో చెప్పారు ఆ నాలుగు మందికి ఏడు రొట్టెలు నేను విరిచి కంచి ముక్కలు ఎన్ని గంపలిండా ఎత్తిరి అని ఆయనని అడగగా వారు ఏడని అందుకైనా మీరింకనూ గ్రహింపుతున్నారేమని చెప్పాను ప్రేమ గల పొరలు తొక్తండ్రి చదవండి వాక్య భాగాన్ని తప్ప జీవించి ఆశీర్వించి యన తండ్రి మీరు మాతో ఏమైతే మాట్లాడనో అది మాకందరికీ తప్ప ధారాళంగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నా మీరు మాట్లాడితేనే తప్ప మీ యొక్క వాక్యం మాకు అర్థం కాదు దాని మర్మాలు మాకు తెలియవు తండ్రి అవి మా జ్ఞానం మించినవి తప్ప మీరే మాకు సహాయం చేయండి మీ స్వరాన్ని మాకు వినిపించండి మీ మెల్లిని స్వరాన్ని బలమైన స్వరాన్ని మాకు వినిపించండి నా హృదయాలను కదిలించండి ఈ వ్యాఖ్యను నా హృదయం లోతుగా నాటబడినట్లు సహాయం చేయండి ప్రభా మీ దాచుడు అయోగ్యుడు తండ్రి ఏమి లేనివాడు ఓట్టివాడు నేనే మీరే మీ ఆత్మాభిషేకము దయచేసి మీ మాటలు నా లోతులో ఉంచి ప్రభా మీ మహిమ కొరకు మాట్లాడటానికి ప్రభా సహాయం చేయవలసింది వేడుకుంటూ శక్తులను సైతాన్ శక్తులను వ్యతిరేంగా పనిచేయు ప్రతి శక్తిని మా ప్రభు క్రీస్తు రక్తమండల శక్తి ద్వారా బంధిస్తూ మా సమస్త హస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు క్రీస్తు నా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి శిష్యులతో ప్రభుత్వ ఏ విధంగా సంధించాడు ఏ విధంగా మాట్లాడాడు అనేది కొన్ని విషయాలు ఆయన శిష్యులు గట్టించినట్లుగా మనం చూడొచ్చు వాట్ ఆర్ దోస్ థింగ్ అండ్ వాట్ ఆర్ ద హౌ హీ డెల్ట్ విత్ చూడండి ఆయన ఏమంటున్నాడంటే పలిసైల పొలిసిన పిండిని గుర్చు పేరవత పొలిసిన పిండిని గుర్చి జాగ్రత్త పండు అని వారిని హెచ్చరించదా ప్రభు తన శిష్యులను ఆయన బీన్ ఆల్వేస్ టీచింగ్ Uh, many spiritual truths he wants that they should grow he wants that they should uh be strengthened in their faith they should grow in their faith in linga puru aneka kriya nu chestu valla maatladtu vachinatledam manam chudochu aithe chaala saarlu many times they failed to understand his words they did not get the spiritual truth of his words They were always looking at the things of this world. They were looking at uh, the earthly perspective. They were looking at the things. But the Lord was speaking to them all in spiritual way. The things related to uh, his kingdom, things related to the spiritual uh, way and uh, things related to the eternal things. And all these things uh, the Lord was discussing with them. ని వాళ్ళు ఎన్ని మాటలు ప్రభువు మాట్లాడుతున్నా వాళ్ళు చాలా సార్లు ఆయన విషయాలు అర్థం చేసుకోలేరు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూద్దామండి అయితే ప్రభు వాటి గురించి మాట్లాడుతుంటే వారు తమ యుద్ధ రోజు తమను తాము ఆలోచించు తమకి ప్రభు ఒక ఉద్దేశంతో మాట్లాడుకుంటే వాళ్ళు ఎందుకంటే చూడండి పద్నాలుగులో వచ్చిన వాళ్ళు మనం ఫోర్టీన్త్స్టమా చూస్తే వారు భోజనానికి ఏమైనా టెస్ట్ మరిచి తోలిలో వారి ఒక రొట్టె తప్ప మరి ఏమీ ఉండలేదు ఎందుకంటే వారికి ఇంతకు ముందు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది వీళ్ళకి భోజనం పెట్టండి అని ప్రభు అయ్యో మా దగ్గర ఏం లేదు ప్రభు అన్నారు తర్వాత ఒక బాలు దగ్గర ఇగో ఈ ఐదు ఒకటి రెండు సేపల అట్లా ఎయిట్ టైమ్స్ లా టెస్ట్ ఇప్పుడు కూడా అదే అనుకున్నారనమాట వారు ప్రభా బోధిని మేము తెచ్చుకో మరి చర్యవారు అప్పుడు ఆయన థింగ్ ద ఫ్యారసిస్ అనమాట ఆయన ఏమంటున్నాడు రైట్ సో బి కేర్ఫుల్ అబౌట్ ది ఫారసి దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు సో ది వేర్ ఆఫ్ ద లెవెన్ ఆఫ్ ద ఫ్యారసి ద లెవెన్ ఆఫ్ ద హెయిర్ అండ్ వీళ్ళు దేవర్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ even we also follow the same a pattern what the deserts have followed manu chala sarlu ee path things ledha ee vidhangane manu alochisuttadu but the all related to the spiritual how we have to live in desert how we have to walk how we should leave for eternity how can god get his done get his work done towards అన్ని విషయాల గురించి మనం ఆలోచించాం బాబు కూడా ఈ శిష్యులు అదేవిధంగా ఉన్నప్పుడు ఆయన రెండు రెండు విషయాలు చెప్పాడు పరిశీలన పులిసిన పిల్లిని గురించి హేరుసిన పిండిని గుర్చు జాగ్రత్త పడుడి సో దిస్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ డిస్ వాంట్ స్పీక్ అబౌట్ దీస్ థింగ్ దారెసెస్ అండ్ ద లెవెన్ ఆఫ్ హెరో పరిశోల పులిసిన పిండి హెయిదు That's why I tell you, you know, this 1st Corinthians 5, 6, 11, or a little 11, 11 is the whole love. So, if you have any police, you will have to do that. So, be careful about uh, these things in Prabhupada. And Prabhupada said, what does it mean? So, a small, little sin, you know, may spoil our whole body. or mind our rise of thinking anything will get spoiled ane vishya nyayana variki cheptunaru so maybe uh, a individual ga manaalochisthe as a group ga lochisthe evaroo nokaluunna kuda like a series of error it brings a great loss to the whole group the group has lost the whole church church loses its switcher how though you should be very very careful with these small things ఈ పరిశైల పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండేది అని చెప్పుకున్నాడు అంటే ఈ కొద్దిగా ఐ వాంట్ జస్ట్ ప్రింగ్ టు అబౌట్ ఫారెస్ లేవా అది ఇంకో చోట మద్దనా సర్జీసెస్ సత్యుయాల పిలిసిన పిండి అంటే చెప్తాడు ఈ పరిశైల గురించి ప్రభుత్వం చాలా కఠినంగా మనం కనీసం ముప్పై ఇరవై లో వారి గురించి చాలా అనేక విషయాలు వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళు దీంతో విధానం ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ది ఆర్ రిలీజియస్ పీపుల్ అంటే రిలీజియస్ రిలీజియస్ అంటే ది ఎక్స్టర్నల్ రిలీజియస్ అనమాట ది నాట్ ఇంటర్నల్ సో వాళ్ళు ఎప్పుడు కూడా అంటే బేసికలీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దే నథింగ్ బట్ హిపోక్రా అనమాట అంటే వేషధారణ మెయిన్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ Uh, for our spiritual lives. That's why I say that. So, you be what you are. If you are not, if you are weak uh, spiritually, or if you are weak in your faith, go to the law. But don't pretend as if you are a petta, or batthiparudu agano. Sometimes we do like that. What we show, what we really are not. We want to show you something. We want to show you something. We want to tell you something. But externally, విషయం అనేది ఈ ఫారసిస్ అదే వాళ్ళు వాళ్ళు అదేవిధంగా అంతేకాకుండా ఈ ఆచారాలు వ్యవహారాలు వీటిలోనే వాళ్ళు పితృపాల ఆచారాలు ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ వాటిలోనే దే ఎనివేటెడ్ దేని అంటే వాటిలోనే వాళ్ళు దానిలోనే త్వని ఇచ్చాను అదన సెల్ఫ్ ది ఓన్ బేస్ వార్నింగ్ అబౌట్ వార్నింగ్ అబౌట్ ప్లీజ్ టైప్ ఆఫ్ లైఫ్ అన్న you better be very careful we are dealing with uh, god who knows everything about us every thought of us every thought of us and no secrets that are nothing we can hide from the lord it is everything is crystal clear in the sight of the lord our lives so we cannot hide it the only thing is we can hide it uh, among of people among fellow you know, believers or fellow you know, uh among the church or whatever it is one another does go but would not say don't be like them and because of these things they have become hard hearted i mean kati na hriday vachesu because of self righteousness our heart becomes very hard we don't understand the things if somebody tells also there was no reason abhu chaala varishama entha darpadu abhu anike karyalu chestunavlu chustunnaru and chestula parayamanni chustunnaru again they, they are asking him the sign from heaven It is to keep their mindset. Look how they are thinking. So many times, even in our own life, they become like that. So that is why the Lord is warning them. When we look at the 11th verse, we say, we don't know how many people are doing this. After that, when we look at the truth, we look at the truth, we look at the truth, and we look at the truth. of so atma the, uh, so the the so that that was, Pharisees, religious people, ఆయన ఆత్మ ఎందు పెద్ద నిర్చి ఆత్మ ఎందు పెద్ద నిట్ృర్ లైఫ్టీస్ ఆఫ్ దో స్పిరిచువల్ మ్యాన్ దట్స్ వై దాట్ ఈస్ బౌలింగ్ మీరు అన్నీ సార్ యూ డోంట్ హ్యావ్ దృక్ He says, your heart is far away from you. There are many things that are in the world. You can find the wisdom and the wisdom of God. What is the meaning of God? If you have a person, a person, a person, a person, a person, you can find the wisdom and the wisdom. You can find the wisdom and wisdom. So that is the meaning of the level of Pharisee. ఇంకా చాలా విషయాలు ఉంది పరిశీలన గురించి చర్చించుకోవడానికి హెరో పులిసిన పిల్లికి వచ్చి బాబు మాట్లాడారు సో అంటే చూడండి వీళ్ళు రిలీజియస్ పీపుల్ అంటే ఈ హీరోలియన్స్ వీరెలాంటి అంటే రిలీజియస్ లిబరల్స్ అని చెప్పచ్చు అంటే దే ఆర్ వరల్డ్లీ టైప్ ఆఫ్ సెక్యులర్ సో వీళ్ళందరూ కూడా ఆ విధంగా జీవిస్తూ వచ్చారు సో ఈ సర్దుకైలు కూడా ఆల్మోస్ట్ అట్లాగే దే ఓంట్ బిలీవ్ ఇన్ దే ఆల్వేస్ టీచ్ మెటీరియలిజం వరల్డ్ ఇన్ కాంప్రమైజింగ్ విత్ దీ జీవిస్తూ వచ్చారు అంటే దట్ దైండ్ ఆఫ్ లైఫ్ హౌట్ దే ఆల్వేస్ కెప్ దర్ పవర్ వాళ్ళు వాళ్ళ పవర్ వాళ్ళ చేతిలో ఉండాలని సో అంటే ఆల్ దీ థింగ్స్ స్పీక్ అబౌట్ ఈ యొక్క దీనికోసం ఫాక్ అట ఒకటేమో పవర్ సో ఈ వెరీ ఎలివేటింగ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఎలివేషన్ ఇలాంటి దాసన స్వరూపం ధరించుకున్నాం మనం సో వీ వాంట్ ఆల్వేస్ టు బిన్ ద హై ప్లేసెస్ you want to be in the leading place is always right want to become a followers want to become a assistant but that kind of mind uh, is not the but the lord is speaking about this the, the 11 of these, the 10 herogano is in the picture this is also very dangerous so mixing with them or doing as the world goes they will go with them and uh, they they uh, they also appear to be religious ha uh, I took a call, I took a call. In both ways, they go that way. So, the Lord says in James 4.4, "...Lokum to Sneha, enmity with God." Our team should be very, very careful about them, this world. When we are living in this world, we are living in this world. Whether we are living a separated life. Peter Raymonder, what do you say? We are strangers and pilgrims, sojourners we are. We are living in this world. but uh, if you look at these people they were just be the opposite you know doing um against the law actually but they are saying that they are following the law and they are simply mixing with the word only they don't see what is right and what is wrong so a viranga kuda mana undavadan vallai aa vishayam aitto vaati chatarinchala so wonder don't live for your yourself in treasures in heaven in the, the world they live up for like a treasure in heaven and not at all so these people are always after money they were making money they were thinking about money and they say that they were religious new sala ekta montulo mein bhakti parno but that money angle is there they are after money their heart is on money their heart is on this world and they be do behind their sake even god also It was so warning them now. So now another point about, about their disciples how the disciples reacted. Everything is you and time for reason that they can react. So again, we will see if someone is told. A new ultimate hope to be a positive. robe marami me all of the time and He will he. houses <laughs> that we get. So the trip is to march the earth, తర్వాత ఈ హీరోదియన్స్ దగ్గర మేము రొట్టెలు కొనుగోడమేమో అవసరని అట్లా ఆలోచించు సో అదండి అంటే ప్రభు వాళ్ళు స్థిరవద్దు అంటే పరిశీలికి దూరంగా ఉండాలి లేదా హేరో కు దూరంగా ఉండాలి ఈ సద్దుకాయలకు దూరంగా ఉండాలి అట్లా అట్లా కూడా ఆలోచించు కానీ ప్రభు చెప్పేది ఏంటంటే హృదయం గురించి మాట్లాడుకోవాలి అంతా కూడా ప్రభు హృదయాలను ృదయాలన్నా చూసుకోవాలి కాబట్టి ఆయన ఈ హృదయం సంగతి ఆలోచించి జీవితం సంగతి ఆలోచించాలి ఆత్మీయస్థితిని చూడడానికి తగు వాళ్ళకి చెప్తారు అందుకని ఆయన వాళ్ళని గర్తించాల్సి వచ్చింది ఆయన చూడండి ఆయన వారిని ఎట్లా గర్జించాడంటే ఆ తమ యొద్ రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకోగలరి చేస్తూ అది జరిగి మన యొద్ రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుతున్నారు చూడండి is killing them and uh, and they're dinner ante ye vadda rathule levanu meer enduko aalochistunnaru hmm? ya de they're always focusing on the things of the world maro beauty gurincha aalochistaru prabhu cheppi aatme satyam endre cheptaru prabhu cheppudho edeyita cheptunadu aatme vaala drishti ledu dan loothigaa mundane gae ichchandi వాళ్ళు రొట్టెల గురించే ఆలోచిస్తున్నారు ఈ లోక సంబంధమైన రొట్టెల గురించే వాళ్ళు ఆహారం గురించే వాళ్ళు ఆలోచిస్తారు అందుకే కవు వాళ్ళు ఏమైనా అంటే మనం ఎంత రొట్టెలు లేవంటా ఉన్నదా ఏ సో ఎరిగి రొట్టెలు లేవని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఎందుకు మీరు ఇంకా నువ్వు వివేచితరా గ్రహింపలేదా మీరు కఠిన మనస్సుకు వారు ఇస్తారా మీకు చెవులు కలిగి చూడరా చెవులు కలిగి ఆ కన్నులు కలిగి చూడరా చెవులు కలిగి వినరా జ్ఞాపకం చేసుకులరా అన్ని ప్రశ్నలు ఒక్కసారి ఆయన ఒక్కసారి వాళ్ళకి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంకా రొట్టెల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారో అప్పుడు రొట్టెలు దక్కినప్పుడు నేను నేను తెచ్చే రొట్టెలు వాళ్ళు పంచిపెట్టేనా అంటే వాళ్ళ ఆలోచించి ఎలా ఉంది శిష్యుల ఆలోచన పిల్లరా మనమే శిష్యుల కంటే గొప్పవరం కాదు మనం కూడా చాలా సార్లు ఎట్లాగా ఆలోచించి దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యలు మర్చిపోతాం అందుకే నేను మీరు జ్ఞాపకం చేసుకున్నరా అని అంటున్నాడా చాలా సార్లు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తా కానీ ఏదైనా సమస్య రాగానే ఏదైనా ప్రాబ్లం రాగానే దాన్ని మర్చిపోతాం మనం దేవుడు చేసిన కార్యం మర్చిపోతాం ప్రభుత్వ చేసిన కార్యాన్ని మర్చిపోతాం చాలా తర్వాత మెల్లగా ప్రభు దగ్గరికి వెళ్తాం మన జీవితంలో ఎన్నో కారణం చేసి ఎన్నో అద్భుతాలు జరిగాయి మనం మన జీవితంలో when troubles come, when there is a lack of things in our lives, we look at the Egyptian, we look into the no, things of Egypt. So, Abhidanga, we, we want to depend on them to solve our problems. We approach worldly problems, worldly people, to solve our spiritual things, spiritual problems. But Abhidanga is a hypothesis. What can we do? ఎంత మష్టాన్ని మనకి అందుకే ప్రభు ఇక్కడ స్ట్రిక్ట్ గా వాళ్ళతో ఇమీడియట్లీ ఆయన చాలా క్వశ్చన్స్ అంటే ఒకటే సార్ మీరు ఏమని ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు గురించి ప్రభు కూడా తన పనుల మీద కూడా ఏం ఎప్పుడైనా ఆయన రాజ్యమైన నీతిని మొదట వెతకండి వీటి గురించి ఎందుకు ఆలోచన తనకు ఇవన్నీ మీకు ఇవ్వడం జరిగేదా మీరు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా కంటే శ్రేష్ఠలు కాదా థింక్ అబౌట్ క్లోదింగ్ ఫుడ్ అండ్ ఎవరింగ్ థింక్ అబౌట్ యూర్ ఫ్యూచర్ that is in my heart can come out out avidinga chata vivechana idhi cheptomme edwa the alternative told to reason the so why didn't reason because you have no great do you not accept this as right not understand is your heart is still hardening it seems katthininga unda anana mari brother num chana feeling thai pota mana hridayam kuda katthininga So, the Lord speaks to us many times, we don't understand it at all. So, that hinders our spiritual Guru. That hinders our... See, the Lord is at work around us. Every day He is working in us. So, He wants to, he wants to realize that, that He is trying to grow us. To teach us and develop us for His glory. He is working in us every day. కాబట్టి మనం బహు ఆయన ఏం చెప్తున్నాడు ఈ ఫర్సీలో ఈ రోజుల పులిసిన కూడా జాగ్రత్తగా ఉండమంటుంటే వాళ్ళేమో ఈ లోకం అదే మనలో పెద్ద ప్రాబ్లం మనం ఈ ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించమో ఆత్మ సంబంధమైన వివేచించము ఏది ఆత్మీయమైనదో ఏది లోకానుసారమో అన్ని కూడా చాలా అన్ని సంఘాలు మంచిగా అండి అందరి కోసం మంచి వాళ్ళే అండి వారి వాక్యం బాగా చెప్తే చాలా బాగా చెప్పారు అనుకోంట్ సీ దీఫ్ ద స్పిరిచువల్ ట్రూత్ బై దర్డ్ ఆఫ్ గాడ్ అందరినీ ఫాలో దిమ్ బ్లైండ్లీ వాట్ ఎవర్ దిచ్ కాబట్టి శిష్యులు ఆ విధంగా ఎందుకని గ్రహించరా వివేచింపరా అని ఏమంటున్నారు మీరు కన్నులు కలిగి చూడరా చెవులు కలిగి వినరా జ్ఞాపకము చేసుకున్నరా మీరు ఎన్ని గంటలకు ఎత్తారండి ఐదు వేల మంది గంట పన్నెండు గంటలు ఎన్ని గంటలు ఎత్తారండి ఏడు గంటలు మీరు ఇంకనూ గ్రహింపుకున్నారేమని వారితో చెప్పారు ఇంకనూ మీ చేతులతో మీరే ఎత్తారు కదా అన్ని గంటలు నేను ఎంత అపండెంట్ తేరా మీకు ఇచ్చాను in the pretty abortion that gone nikistan i don't like anything of the things of this world drink me a vidhang entalo telustharu aathmayanga endi gālachinchalu kan a vidhang gatham povar todi maatladustunnam kavati we keep failing to please the many times in our lives chala chala manam a tappipoye varam undi so addam uh, chesukoledu vallu chala dullerts so, uh, and spiritual dullerts mana spiritual thank you the backbenchers back and people all how they are the sort type of uh, people we are but they don't understand yet. the lord has to giving to us speaking to us probably in the current i am the living bread maine jeevanahara nyan cheppalanu udeshaniki that is the truth actually he is aiming for but they are not focusing on this the heaven the bread which came from heaven but they are focusing on that physical bread I and mean, at twenty అందుకని కళ్ళు నుండి కూడా చూడరా చెవులు కూడా వినరా అని ప్రభుత్వం ప్రభుత్వం నడుస్తున్నారు ప్రభుత్వం చూస్తున్నారు అన్ని చేస్తారు బాగా ఆత్మీయంగా కళ్ళు వాళ్ళు తెరవకూడలేదు ఆత్మీయంగా చెవులు వాళ్ళు వినిపించడం లేదు వాళ్ళు ఆత్మీయ విషయాలు వారు వినటం లేదు మామూలు మొక్క విషయాలు వాళ్ళు వింటున్నారు కూడా చేస్తున్నారు అందుకని ప్రభు అటువంటి జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు చాలా గట్టిగా వాళ్ళకి అంతా తెలుసు ఎస్ఐ ఎప్పుడు వస్తాడో ఎట్లా వస్తా తెలుసు బట్ స్టిల్ ది ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నేను ఓపెన్లీ నా పాపం అందరికి ప్రూవ్ చేయమన్నాడు బట్ స్టిల్ వాళ్ళు ఇవన్నీ కూడా అడ్డం వచ్చింది వాళ్ళ స్వాన్నిహితి వాళ్ళ హృదయం వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు వాళ్ళ అంతా కూడా ప్రభుత్వం తెలుసుకోకుండా వాళ్ళ కళ్ళకు అడ్డపడితే నాట్ ఎబుల్ టు సీజన్ లో వెరీ క్రియేటివ్ గా స్టాండింగ్ బిఫోర్ దాంట్ the net not able to see him understand his words and can't read like that because of their blindness wall blind they were follow you were blindness many times people are like that like in 80 months a lot of tricky problem like this we should so so let us be not like that let us open our eyes let us open our ears and you have to remember what the lord said in yehohshua 4 no and in the land of the promise 12 rals testman said so that we remember what i have done let us remember what the lord has done in our life let us see let us open our eyes let us open our ears and what the lord has to teach and how the lord is working in us and what we have to do what we are not supposed to do anyone of one things so how to live a christian life how to live a life which brings glory and honor to the lord how to be how to i mean and uh, have one mind and one water we have been get always dividing people because they want to rule the political brain they have the bishop who have that kind of mind which brings great loss to our union or oneness it breaks us we have to humble every where we have to humble and that's only when god's works you know they will get done feeling it ourselves devankaram janakam this is the these are the truths to the mad ones teaching to his disciples so avinanga manankundukonda prabhu ichu linkanu grahichukunnaremi prabhu ketti mari prashinchu inta choodi kuda meeru inkanu grahichatam ledha so let this be an exam to us let us open our eyes and let us see the lord ask the lord lord teach me show me where i have fallen where has grieved your spirit where i have lord lost my vision where i have fallen back and so, let us ask the lord give us definite but he wants us he wants to teach us he wants to grow us he wants to join us he wants to establish us. he wants to strengthen us we will definitely do the main lord bless us for this watch thank you brother Sorry, for the word amen thank you brother so uh, thanks for wonderful words so um, ajutundo a irodu disnipindi enti namaka admane atuvanti vaik bhakti galvaruga undi danu shikini aashrinchaatuvanti vaaru maa mishulo manam jagat doshinchavalasina vaarulu annamani chakane a salah aalochanto echurugato konetundi sandesham vatte meeku hrudayapraganam dhanyavaadalandi samayamlo మరి యాజ్ యూజువల్ గా మనం కొన్ని విషయాలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి ఒక వన్ బై వన్ ఒక తర్వాత ప్రార్థన చేద్దాం మనం మెసేజ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒకే విధంగా అంటారు కానీ పదే పదే ఫోన్ ఫోన్ ఉంది ఏంటని నేను అటెంప్ట్ చేస్తే చిత్తూరు జిల్లాలో షాక్ పరిచర్ చేసినప్పుడు రక్షణ పొంది ఆయన పరిచయ చేస్తున్నాడు ఈ రోజు వాళ్ళ నాన్నగారు టెన్ ఇంతకు ముందే చనిపోయాడు అంటండి పదిహేను ఇరవై నిమిషాల క్రితం అస ఆ కుటుంబం కొరకు దేసి సాధనలో జ్ఞాపం చేసుకున్నది మిగిలిన విషయాలన్నీ కూడా అదే ప్రకారం రెండో విషయం వచ్చేసి నన్ను తెలిసినండి ఒక ఆయన స్థలం కొన్నాడు ఆమె వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు పెట్టి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ తో వాళ్ళు ల్యాండ్ అమ్మేసారు వీళ్ళు ఏమో డబ్బులు కట్టే చేశారు ఇప్పుడు అసలు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ ఆ ఓనర్ లేదు ఆ ఓనర్ చచ్చిపోయాడు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళు ఇప్పుడు దానికి కేసు పెడితే దాని తాలూకా అమ్మినోడు అందుబాటులో లేడు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇప్పుడు స్టేషన్ కూర్చోపెట్టారు దానికోసమే మార్నింగ్ వెళ్ళాము కొంచెం అదే ఆలోచనతో ఉండి ఇక వాళ్ళకి ఫోన్ చేయడం ద్వారా నేను కొంచెం లేట్ అయ్యానమాట దయచేసి ఆ విషయంలో కూడా దేవుడి వరకు న్యాయం చేయాలని ప్లస్ చనిపోయినటువంటి కుటుంబానికి అంటే కరోనా కాదు మామూలుగా చనిపోయాడు వయసు పెద్ద సంవత్సరాలు ఉంటాయి ఫాదరు చనిపోయాడు ఆయా వాళ్ళ కుటుంబం ఆదరణ కొరకు ఈ రెండు విషయాలు కూడా దయచేసి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనవి హలో హలో వినపడి సార్ ప్రార్థించేద్దాం సార్ వన్ బై వన్ చెప్పబడిన వాక్యము అది మన జీవితాల్లో మనం ఇంకా అలర్ట్ చేసే చక్కగా మనం జాగ్రత్తగా ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఇలాంటి ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము కొంచెం మరింత జాగ్రత్తగా ఉండవలసిన వారు మన భక్తిని మన మన ఆత్మీయులను పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళము ఒకే అనుసారంగా సో అందరినీ ఒక్కసారిగా చూసి వాళ్ళు ముంచోళ్ళని వాళ్ళ చెడ్డోళ్ళని మనం చెప్పడానికి మనం అవ్వదు అదే కొంత నష్టపోయిన ద్వారా తెలుస్తుంది అని చెప్పేసి ఆ నష్టం పోకుండానే దేవుడు మనల్ని సేవ్ చేయటట్లుగా మనం ప్రశ్నించేటట్లుగా మనం దచ్చేసి మన కొరకు మనము మన వాళ్ళ కొరకు ప్రార్థించేద్దాం ఎవరితో కూడి నేలతో కూడి సాధన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు గుర్తించండి సహాయం చేయండి అయ్యా తండ్రి నైనా నీకు వదనాలు నీతులు చెప్పిన వాక్యం బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ఆయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి ఆయన నీలో తగిన వాక్యము ప్రభా తండ్రి ఆత్మీయ సత్యాలు ప్రభావ బట్టి నీకు ఎంతో తెలుస్తున్నాం తండ్రి తెలిసిందా తండ్రి నేను తండ్రి రెండు విషయాల గురించి మీరు दिवरा फुलीवनो तसारिस लीवनो तसरोदन सबाहार शिकार दाहमम तले आदमीया तन्री नैना प्रभा तन्री नैना आस्तीकी प्रभा तन्री स्नानम आदमीन रुउपिसारके प्रभा नैना मिरुम पाहेस नयदानो मटी तन्री दांतो नियतिचना उपसक्तन मटी दिगजो वहनवादु निकेस्तुलेसन तन्री नैना इरोज प्रभा तन्री नैना सेवा चदगुण पोषितन कोनिकया तोरणालो అనే మరణించారు ఎవరి సభాని సేకరు తండ్రి మరణించారు ఆ కుటుంబాన్ని ఆశం తీసుకోండి సభ తండ్రి మెల్చోగలిగి మంచి కూడా తండ్రి అలాంటి మంచిగా ఉన్నాం ప్రభావం వందలు సేవంటి జాగ్రత్తగా వహించి ఈ లో జీవించాలా ప్రభా స ఉండాలా సభ నేర్పించి సహాయం చేయండి ఆయన తండ్రి ఆయన శిష్యులకు నేర్పించినా గొప్ప పాఠం బట్టి నీకు ఎంతో వనలు స్వ వాటిని చూసుకుంటున్నారు ఆహారం గురించి ఆయన స్వభావ జాగ్రత్త వహించడంలో సత్యం ఉంది తండ్రి నిజంగా ప్రభావ ఆ గురించి మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడారు అంటే రేపు గురించి మేము చూపించి రేపు గురించి మేము అవుతుంది ప్రభావం ఏ రకంగా మేము ప్రభావం ఎంతో అలాంటి స్థితి ప్రభావం జీవించడానికి కదా భోజనం అని చెప్పేసి ఒక సినిమా తోటి వస్తారని తెలుసు ఆధారపణాలు సరే ఏ రీతి ఆధారపకాలు చేసింది వ్యక్తి ఎలాగో మర్చిపోతాం సభ మేము అనేక మంది ప్రాజెక్టు జీవితాలు ఎన్నో విషయాలు గురించి ఆహారం ఇచ్చేది మాకు సరిగిన అప్పుల నుంచి మమ్మల్ని విడిపించారు అలాగే రకాల నుంచి మమ్మల్ని విడిపించారు కానీ అనేకమైన అన్ని అవమానాల నుంచి మమ్మల్ని తప్పించారు అయినా కూడా ప్రభావండి వాటి గురించి ఆధారపడిన వారుగా ఉన్నారు ప్రభావం మీద ఆధారపడేవారు సంపాదన మీద సభ్యుల బ్యాంక్ అకౌంట్ మీద మా దగ్గర ఉన్న ఏటీఎం కార్డు మీద ప్రభావం ఈ బంధు మీద మా స్నేహితుల మీద ధనవంతులైన మా బంధువుల మీద నీకు ఎలాంటి అలాంటి ఒక భయంకరణ స్థితి తండ్రి నా ఉద్యోగం మీద ఆధారపడేవారుగా ఉన్నా అలా తండ్రి కంటే తండ్రి కంటే నా మీరు మమ్మల్ని తండ్రి నా నీద ఆధారపడాలని అలాగే తండ్రి కంటే నిన్నే మేము ఆశ్రయించాలని ఇష్టం అని మీరు ఆశపడదు కానీ సత్యదానాలు అలాగే చేయించండి కానీ అలాగే మేము ప్రతి ప్రతి చిన్నదానికి మరపెట్టేవారుగా ప్రతి చిన్నదానికి వారుగా ప్రతి చిన్న దానికి ప్రార్థించేవారుగా తండ్రి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయటం మీకు మామూలు పాశం తీసుకొస్తున్నాం తండ్రి దర్శించండి అయా తండ్రి ఆయన మెడుకల్ రావడానికి తప్పించండి అయా తండ్రి ఫార్మర్స్ కి సరిగిన పంట రాటానికి సహాయం చేయండి మంచి వర్షాలు వండుతో తండ్రి వాళ్ళకి సరిగిన రేటు రావడానికి సహాయం చేయను తోవా ఈ బిడ్డల కోసం ఫస్ట్ ప్రార్థిస్తున్నాం ఈ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం సంఘాలు ఓపెన్ అయినా ఫస్ట్ చేయడానికి గొప్పతాయి చేయండి తండ్రి ఆయన సంఘాలకు వచ్చి బిడ్లు తండ్రి ఆయన మంచి ఆహ్లాదం చేసుకోవడం కావచ్చు గొప్పదాయి చేయండి సేవకుల ప్రభావం మంచి మెలకు తెచ్చేయండి ఈ విషయంలో తర్వాత ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది అందరికి ఆహారం ఆహారం పడుతున్నట్లుగా సహాయం చేయండి తర్వాత దర్శించండి కుటుంబాలను దర్శించండి తండ్రి ఏదైనా అనారోగ్యం ఉన్న బిడ్డలు హాస్పిటల్ లో సరైన కోవిడ్ స్థితి బాధపడుతున్న బెడ్ల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ఐసోలేషన్ లో పెట్టి వాళ్ళని సభ క్వారంటైన్ లో పెట్టిన కోసం ప్రార్థిస్తున్నాము సరే అయినా దగ్గర ఎవరు పోరు ఎవరు వాళ్ళకి సరిగా అందించరు సరి పరిస్థితుల్లో మీ సహాయం తెచ్చేయండి వాళ్ళు ఉన్న తండ్రి ఆ క్వారంటైన్ లో వాళ్ళ కుటుంబీకులు ఏవో మరణించారు ఆ సాగు పోలేరు వాళ్ళు ప్రభావ గవర్నమెంట్ ఎదుగుతండి ఆయన ఆటోమేటిక్ మిషన్ తీసుకొచ్చేదండీ ఆయన సాగు కూడా పోకుండా తండ్రి మిషన్స్ ఆయన ధర్యలు తీసుకుడు చేస్తున్నాయంట అయ్యా తండ్రి సహాయం చేయండి తండ్రి అలాంటి భయంకరమైన పరిస్థితులు తండ్రి ఉండగా ప్రభావతని ప్రార్థిస్తున్న అంశాన్ని సహాయం చేయండి అయ్యా తండ్రి అంశాన్ని ఆయన ప్రజలు తండ్రి నాయకులు రాజులు ప్రభావ తండ్రి నీ వైపు చూడలేకపోతున్నారు సభ తండ్రి సొంత జ్ఞానం మీద ఏదో అఫోర్డ్ చేస్తున్నారు సొంతంగా ప్రభుత్వ వ్యాక్సిన్ తయారు చేయాలని సహాయం చేసలు అయా నిజంగా మీ చిత్రం మీరు చదివికుండా చదువుతున్నా అయాగివండి అయాగి ఉండగా తల్లి సహాయం చేయడం మీకు చూసిన బాబు నుంచి ప్రజలని తప్పించడం బాబు నుంచి ఎన్ని ఎన్ని గృహాలు ఎన్ని సంపాదనలు పరిస్థితిలో లోకం తర్వాత ఉద్యోగాలు చేయని పరిస్థితిలో లోకం ప్రభావండి ఉన్న డబ్బులు తీసుకెళ్లి తగు పెట్టేవాడుగా ఉంటున్నాడు సంపాదించిన తగు మా రెండు స్టేట్ నిసుకోండి ప్రభావండి చూపించమని ప్రార్థిస్తున్నాం తర్వాత మనవాడు సరే దోషు సరి హార్ట్ పేషెంట్ ఏమైనా అప్పుడు హాస్పిటల్ వీళ్ళ మీద సహాయం చేయండి తల్లి కుటుంబాలను రక్షించండి అయ్యా తల్లి ప్రజలు ఆస్కాలని చెప్పారంట అని సహాయం చేస్తూ కొంచెం ప్రార్థిస్తున్నా ఉంటే ప్రభావం ఆయన బాబు పడుతూ ఆయన కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డ మీద సహాయం చేయండి కాకి పట్టి నుంచి ఆరోగ్యం దాంట్లో తూర్పు చేయటం కిడ్నీ తెలుగు పంచీ అనారోగ్యంగా సహాయం చేయకండి హీట్లో తండ్రి ఆయన తల్లి కుస్తే అమ్మాయి కోసం ప్రార్థిస్తాం హల్లివరి బాగున్నట్లు సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం హల్లివారు బాగా చేయడం తర్వాత సహాయం చేయను తర్వా ఏ రీట్ల తండ్రి మీ వీటి కోసం ప్రార్థిస్తాం కోసం ప్రార్థించడం తండ్రి అయినా మా దేశం కోసం సహాయం చేయడం ఎక్కువ వ్యక్తులు బాధ్యత అయ్యానికి సహాయం చేయండి అయ్యాన్ని సర్వీస్ అనేది రాయత్వా సాధిస్తున్నాం తర్వాత కాపాడు తర్వాత సహాయం చేయడానికి కాపాడుకోవడం తర్వాత ఆయన ప్రభావిస్తూ రక్తం ఉన్న ద్వారా మందరాలకి ఆయన దాటిపోయే కనిపిస్తుంది తర్వాత మరణం దూసండి ఆ రక్తం చూసి దాటి అత్యాన్ని సన్నిహాన్ని ప్రజల జీవితంలో సన్నిహానాన్ని చేయండి ప్రభావ ఉద్యోగాలు పోయినప్పుడు తల్లి ఆ స్థలాలకు పోయినప్పుడు తల్లి బయటకు పోయినప్పుడు ప్రభావ తండ్రి ఆయన అలాంటి కావాలలో దేశం ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం తెలియజేస్తూ తగ్గి రాదని చెప్పినట్టు ప్రభా తండ్రి దాన్ని వాగ్దాన్ని కోరుకుంటున్నారు ప్రతి విషయంలో మీరు సహాయం చేసేసి కనిపించమని కోరుకుంటున్నారు ప్రభా సహాయం చేయమని కోరుకుంటుంది సాయం పొందమని అలా తండ్రి తండ్రి ఆ ఇమేసి నేను సహాయం చేస్తూ మెయిన్ అంటే ఆ విషయంలో సహాయం చేస్తూ మెయిన్ శ్రీ మధ్య రూపం సాధించే ప్రాథ్ సాధించి చేస్తున్నా సహాయం చేయాలని రామ్ సంజీవ్ నమ్మకేంతండి ప్రేమికులు రాజా పదార్డుకోవాలి ఎంతైనా ప్రేమిగా కొంచెం వాల్యూమ్ పెంచు సార్ పెంచు పెంచున్నాను దయకాయ ముఖ్యమైన అయ్యా అయ్యా మరణ శైలి మీద ఉన్నటువంటి హృదయాల్ని అయ్యా ఆ యొక్క ఆత్మలు మీకు ఆశన చేతి పట్టుకుండా అయ్యా కృప చూపించండి జ్ఞాపకం చేసుకుని మీ రక్త ప్రోక్షణ కింద పరిస్తుండగా అయ్యా సాయం చేయండి తండ్రి మెంగుడికి రాజా మహిళకి ఎంత జీవితంలో వారు మేము నిజమైన దేవుడు ఒప్పుకొని దేవ తమ హృదయాల్లో మిమ్మల్ని స్వీకరించే కాదునా అయా ఆత్మకార్యం అయా నమ్మకం ఏంటంటే వారు హృదయాల్లో దొరికించాలని సంధించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమ కలిగిన కుటుంబాలనే దేవా ఏ రిజన వరకు దేవా మీరు కాపాడినటువంటి భద్రపరిచినటువంటి విధానానికి కొందరు ఆచరించుకుంటాం వారందరికంటే మేము యోగ్యం కాదు ఏ విషయంలో కూడా నమ్మకం ఏంటంటే సరిని కాదు కానీ అయ్యా నమక్రి కేవలం ఉచితమైన గృహాంతయ్య తండ్రి నమ్మకైందేవా యొక్క తండి అయ్యా ప్రేంగులకి తండ్రి ఆకులకి సరైనటువంటి భోజనం లేకుండా సరైనటువంటి పోషణ లేక సరైనటువంటి ఆరోగ్యం లేకనికి స్థలం లేక అయ్యా కుటుంబాలను పోషించలేకున్నటువంటి ఆ యొక్క వలస కార్ని అయ్యా నమ్మకం అమృతి వాడిలో ఉన్నటువంటి వీర కుటుంబాన్ని అయ్యా మారుమూల గ్రామాలు బాపు ఉన్నటువంటి వీర ప్రజల్ని అయ్యా నమ్మకం ఏంటంటే ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క బీర ప్రజల్ని దేవా నమ్మకం ఏంటంటే దేవా ప్రేంగులని ఎంతంటే దేవా యాచకుల్ని దేవ ఎదురు అంతగా దిక్కులేని విక్లాంగుల్ని అయ్యా నమ్మకం ఏంటంటే అనాథుల్ని దిక్కులేని వారిని ప్రాసంగట్టుకుంటున్నాం స్త్రీల పిల్లలను ప్రాసంగలు ఎత్తుపట్టుకుంటున్నాం తండ్రి అయ్యా కృప్ నను గ్రహించండి తండ్రి అయ్యా మీరే పోషణ దేవ మీరే పోషణ అయిన తంటే అయ్యా నమ్మకమైన తండ్రి కృపులను కలిసి తండ్రి వారి జాలి చేసుకోవాలని అయ్యా అయా ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ నమ్మకం అయిన తండ్రి ప్రేంగుల తండ్రి అజా బంధకాల నుండి చరకాల చరలో ఉన్నటువంటి వారి హింస ద్వారా కుటుంబాల మానసిక వేదనలు దేవా హలు దేవా అనేక దేవ ప్రేంగుల తండ్రి శత్రు శోధన నుండి దేవ ఆత్మహత్యలు చేసుకోవాలని దేవ రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నటువంటి కుటుంబాలని వ్యక్తులని పార్టీలు అయితే కొట్టుకుంటున్నారండీ అయ్యా మీరు ప్రేమించే దేవుడుగా ఉంటున్నారు తండ్రి అయ్యా మీరు కృపు చూపే దేవుడుగా ఉంటున్నారు తండ్రి అయ్యా వారిలో కలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు సంకల్పాలకి మీకున్నా అమ్మకైనా తండ్రి క్షమించి జ్ఞాపకం తీసుకొని ప్రార్థిస్తున్నాండి పెంగలికి రాజా ఎంతమంది అయితే మీ బిడ్డలో విశ్వాసం తండ్రి కఠినమైన ప్రాంతాల్లో నమ్మకం దేవ కఠినమైన ప్రభుత్వాల మధ్య అయ్యా మీ ప్రయత్న సాక్షులుగా అయ్యా హత సాక్షులుగా నిలబడినారు వారిని పట్టుకుంటున్నాను అయ్యా వారి విశ్వాసాన్ని బలపరుచండి వారికి అవసరం చేస్తుంది అయ్యా అయ్యా వారిలో మీకు కోరుకుంటుందిగా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నా మా దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన అయ్యా మీ తొలగిస్తున్నాయి అయ్యా మీ వాక్యానికి వ్యతిరేకంగా మీ సంఘానికి మీ యొక్క సువార్తంగా ఉన్నటువంటి తెలుగు నమ్మకం ఏంటంటే ఆ యొక్క సంస్థల్లో నాయకులను అధికారులు తీసుకొస్తున్నా అయ్యా కృతజ్ఞండి సంధించండి తండ్రి అయ్యా నూతన కార్యం వారి హృదయాల్లో నమ్మకం ఏంటంటే క్షమించి ఈ కృతజ్ఞత అయ్యా నమ్మకం ఏంటంటే ఈ దేశంలో మీ కార్యం జరుగుతాను ఈ కృతను అనుకరించింది కృత విస్తారంగా ఉండగా నమ్మకం ఏంటంటే అయ్యా ప్రేమి కలిగిన తండ్రి సహాయం చేయని ప్రార్థిస్తున్నావు తండ్రి గొప్పగా అనుగ్రహించండి ప్రేమ రాజాగలిగిన తండ్రి అనేకమైన సువార్థికలను ప్రచారోధుకులను లేక మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రేమ కలిగిన తండ్రి యొక్క సమయంలో తండ్రి అయ్యా వ్యవసాయదారులు తండ్రి చిన్న చిన్న కారు తండ్రి అయ్యా వారు నమ్మకమైన తండ్రి ఎంతగానో తండ్రి అయ్యా దేవ పెట్టుబడి కూడా లేనిటువంటి పరిస్థితుల్లో తండ్రి వారు అయ్యా కృపలను కలిసి తండ్రి సహాయం చేయండి ఆహారం సమృద్ధిగా పండటానికి కృపలను పెంచుకోవాలని ప్రార్థిస్తున్నాం దీని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రయా మహిళలు గంటే అయ్యా నమ్మకం అయిన తండ్రి సమయంలో నీ పాదాడు పుట్టుకుంటున్నా తండ్రి అయ్యా నమ్మకం అయింది దేవ ప్రంటే దేవా యొక్క తెగులు దేవ నమ్మకం అయిన తండ్రి యొక్క మిత్రుల తండ్రి కాకుండా మీరు రెంగళ తండ్రి సమయంలో నీ వైపు చూస్తున్నా అంత్రి అయ్యా నమ్మకం ఏంటంటే మా జీవితంలో మరి యొక్క దేవా ద్వారాలు తిరుగుమని ప్రార్థిస్తున్నావు అంతే రెండు గంట రాజా ఆదివారం సాయంత్రం ఆ కృష్ణవే ఆదివారి కాలనీలో జరగినటువంటి వైపు చూస్తున్నా అంత్రి అయ్యా నడిపించండి మీ చిత్తానికి మీ ప్రభుత్వం ఏంటంటే వాతావరణాన్ని సమస్త పరిస్థితులని ఆశాన్ని రెత్తు పట్టుకుంటున్నా శత్రు అంధకాశక్తుల యొక్క ఆటంకాలను క్రియలను దూరపరచండి మాట్లాడలేనటువంటి మీ సేవకులను అభిషేకించండి అమస్త కార్యక్రమాల్లో మీ కృపను దయాన్ని ప్రార్థిస్తున్నాం అమ్మకం తండ్రి చదువు తీసుకుంటున్నట్టు దేవ పనిచేస్తున్నట్టు ఉన్న విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం బలపరచుని కృపను అనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రంగుళి రాజా ఈమెయిల్ ద్వారా ప్రంగుళి తండ్రి జరుగుతున్నటువంటి సేవకి మీ పొందినాడు దేవ దేవ చదువుతున్నటువంటి ప్రతికృతిలో కృపను అనుకరించండి సహాయండి ప్రేంగుల గింజ మహిళలు గిని తండ్రి దేవ ప్రేంగుల తండ్రి మహింగళా అప్పుడు గ్రహించండి సహాయం చేయండి అర్యాదించండి సహాయం చేయండి తండ్రి ప్రేంగుల గిండి రాజా కూడా దేవాతమైతే తండ్రి కార్యక్రమం జరగటానికి ప్రార్థిస్తున్నాం ప్రియంగుల గింజ రాజా చిన్నటువంటి దేవ నమ్మకం ఎంత గ్రస్థలను ప్రాసనది ఏది పుట్టుకుంటుండగా అధిన మన వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నాం సంపూర్ణమైనటువంటి స్వస్థను గురించండి ఆ నెమ్మను తొలగించి అయ్యా అయ్యా మీరు తాకమని ప్రార్థిస్తున్న నమ్మకం ఎంతవాడిని ప్రాసీన పుట్టుకుంటున్నా దేవ మీ యొక్క హస్తాలకు ఎందుకు తెస్తుండగా అయ్యా జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యావతి వారు మన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేంగులు దేవా కృష్ణా రవి మరి జీవితంలో ఎవరు అనుకుని సహాయం చేయండి నా జీవితంలో తండ్రి చేసిన గొప్ప రక్షణ కార్యం పెట్టి స్తోత్రం నాయన తపో నేనే పాటి వారిని తండ్రి నాలో ఏ మనసు ఉంది దేవ వాళ్ళ హీనం బుద్ధిహీనం జ్ఞానాన్ని వరేఖా అటువంటి మమ్మల్ని ఎన్నుకున్నారు ఏర్పరుచుకున్నారు ప్రత్యేకపరచుకున్నారు స్తోత్రమా రక్తంలో మా పాపంలో పడిగ శుద్ధీకరించారు నెక్స్ట్ బట్ తగ్గితే ఆయన నిరపరాధులుగా నిండా రైతులుగా నిర్దోషులుగా నిండలమైన శక్తిగా రక్తం బట్టి తండ్రి చెల్లించుకుంటున్నాను భగవాన్ ఆయన మా దేవ మా ఈ లోక యాత్రలో మా జీవిత యాత్రలో మా ఎన్నో సార్లు ఆయన పెట్టు వలం గాను పడిపోయే వలం గాను బలహీనమై పర్వాలి ఉంటాను నాకు ప్రభావం మీరు మమ్మ గుడిచిపెట్టగా వాక్యం ద్వారా బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉంటాం మీరు తే మా జీవితాన్ని ప్రారంభించారో దాన్ని అంత మీరు కొనసాగించే దేవుడుగా ఉన్నంత చెల్లించుకుంటున్నాను ప్రభావ చాలా సార్లు నేను ఇక్కడ శిష్యులు లాగా మీ కేవలం లోపం వాటికైతే చూస్తూ ఉంటాం మీ లోపం జీవిస్తుంటాం తప్ప చాలా సార్లు చేసిన కార్యాలు మా జీవితంలో మర్చిపోయే వారంగా ఉంటాం మీ కార్యాలు ప్రభావ గ్రహించలేని వారముగా ఉంటాం మీ మొక్కలు గ్రహించలేని వారంగా ఉంటాం వివేచింపలేని వారంగా ఉంటాం అనేక సార్లు భయాలకు లేనైన వారముగా ఉంటాం ప్రభావ సహాయం చేయండి వీరే సమస్యలను తీసుకోవటానికి జీవాహారం మీరే తెలుసుకోవటానికి సహాయండి ప్రభాయం దాని గురించి చింతించే వారు దేని గురించి చింతించరే మా కళ్ళలో మా చివాలను తెరిచి ఆత్మీయ సత్యం గ్రహించి మీ పైన అనుదినం ఏ విధంగా మేము ఆధారపడి ముందుకెళ్లాలో సహాయించండి మా శిల్ని ఏ విధంగా మోసుకొని మిమ్మల్ని వెంబడించాలో సహాయం చేయండి మీ వాక్యంతో మమ్మల్ని పోషిస్తున్నందుకు మా తండ్రి మా దేవ ప్రభావ ఆయన మా జీవితంలో పులిసిన పిండి అరిసయ పులిసిన పిండి గేరు పులిసిన పిండి సద్దుపాయలు పిలిసిన పిండి మేము చూసుకోవటానికి సహాయం చేయండి మా తండ్రి అటువంటి లేకుండా సభ నేను జీవించడానికి సహాయం అటువంటి తీసేయటానికి సహాయం నాయన తండ్రి వేషధారు ఇష్టపడని దేవుడు జీవితాన్ని తీసుకోండి అధికార జీవితాన్ని తీసుకోండి యొక్క ప్రభావ లోకంతో కలిసి ఉండే జీవితాన్ని తీసే ప్రత్యేకమైన జీవితాన్ని మాకు ఇచ్చింది మహిమ కొరకే మీ రాత్రి కొరకే పెద్దపడి జీవితాన్ని మాకు ఇచ్చింది తండ్రి నీ అడుగు జాడలు నడిచే జీవితాన్ని మాకు ఇచ్చింది మా తండ్రి మా దేవ ఆయన తండ్రి సంఘముగా కట్టబడతాండి ఐకమత్యం కలిగి ఏకత్వం కలిగి ఆయన తండ్రి సహాసంలో ఆనందిస్తూ పనిచేస్తూ రాజ్య వ్యాప్తి పాటు పడుతూ పాటుపడుతూ ఎవరైనా ముందు నడిపించాల్సింది మా దేవ ఆయన భయంకర పరిస్థితి తండ్రి సహాయం చేయండి కరోనా వైరస్ చనిపోతున్నారు ఎందుకు కట్టడం లేదు బాబా భయంకరంగా తండ్రి మీరే సహాయండి మా దేవించండి చూపించండి సాధ్యం మీ శక్తి వల్లనే సాధించట్టు మీరు మాత్రమే దీన్ని కట్టడి చేయాలి నేను అడుగుతున్నాం సహాయం కొడుకు ప్రభు ఆయన మీరే తండ్రి ఆపు తలు చేయవలసిందే కాదు దీన్ని మీరు కట్టడి చేయవలసింది కాదు ఆయన ప్రభా సహాయించండి కరణించండి మా దేవాహ్ క్షమించండి నేను అపరాధము క్షమించండి మా దోషము క్షమించండి బలహీనతని క్షమించండి బాబు హీనతని క్షమించండి సహాయించండి ఆయన అనేక మంది చనిపోయారు సహాయించండి ఆయన లంకట సభ్య గారి గురించి ప్రార్థిస్తున్నాడు దేశపాల గురించి ప్రార్థిస్తున్నాను లిటోరియా భర్త గారి గురించి ప్రార్థిస్తున్న బాధ పడిన వ్యాపారం చేసుకున్న ఆయన వాళ్ళని ముట్టండి తప్పండి బాడీ నుంచి తీసుకెళ్ళి ఆ వైరస్ ని నశింపజేయండి తప్ప ఒక తీసుకుంటున్న మందుల ద్వారా అది నశిప్పబడినట్లు సహాయండి మరి బాడీని ఇంజనీతిని పెంచండి తండ్రి ఆయన మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే తప్ప అదేవిధంగా ఆయన తండ్రి ఇంకా ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మా దేవ సహాయం చేయండి మా తండ్రి పరిణించండి చూపించండి తండ్రి ఆయన ఇంకా ఆ యొక్క ఆయన సైకిల్ సమస్యలు మిత్రుల దాంట్లో సమస్య గురించి సహాయం చేయండి గురించి ప్రార్థిస్తున్న సహాయించండి సమస్య ఇంత సహాయించండి ఆయన వారి ఎంత దగ్గర కలిగి లోకంలో జీవించడానికి సహాయించండి తప్ప నాయన తండ్రి శత్రువులు సైతాన్ని బాబా బంధకాలను వాళ్ళని తప్పించండి తప్ప ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తప్పించండి ఇంటర్నెట్ నుంచి తప్పించండి తప్ప చుట్టానికి ఆసక్తి పబ్బులు ఆయన తండ్రి ఈ ఇండియా చైనా ఆ యొక్క బోర్డర్ లో పగ యుద్ధ మేఘాలు ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి శాంతి సమాధానం దాన్ని ప్రార్థిస్తున్నాం ఆయన రాజకీయ నాయకులు పగవ తిని తమ రాజకీయంగా వాడుకోకుండా సహాయం చేయండి గొప్ప ఆయన తండ్రి యొక్క పరిస్థితిలో యుద్ధము పగ ఎంతో సహాయం చేయండి తండ్రి మీరు దాన్ని ఆపుదలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు తల్లి నాయన ఇంకా ఇంకా అనేక సమస్యలు అనారోగ్య సమస్యలు తప్పిస్తున్న జ్ఞాపకం చేసుకుంటాం దాని కిడ్నీ తక్కువ పరచండి రిగా చేయండి మాటలు కనిపించండి మాట చూపించండి మాట జ్ఞాపకం చేసుకుని తప్ప కొత్త దేవుడు సహాయండి అదేవిధంగా తక్కువ తల్లి చిన్న సాధిస్తున్నారు ఆయన ప్రభా ఆ యొక్క పొద్దున ముఖ్యని స్వస్థపరచం ఆపరేషన్ అయింది నాయన ప్రభుత్వ మీరు గాయని మాన్పి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేసి ప్రభావ తండ్రి కృష్ణ గురించి ప్రార్థిస్తున్న ప్రభుత్వం సంపూర్ణమైన స్వస్థపరిచి ఆరోగ్యం శక్తి బలం దయచేసి జీవించడానికి సహాయం చేయాల్సింది అభిరామ గురించి ప్రార్థిస్తున్న జ్ఞాపం చేసుకుని తండ్రి నుంచి తప్పించి ప్రభుత్వా యొక్క మాటను తండ్రి బలపరచాల్సింది చేయని ప్రభుత్వ బలపరచండి సహోదరుడు తన తండ్రి ల్యాండ్ విషయంలో తక్కువ తండ్రి సహాయం చేయండి మా దేవా అంటే ఈ రోజులు అనేకమైన మోసాలు జరుగుతున్నాయి అటువంటి మోసాల నుండి కాపాడని తక్కువ చూపించండి ప్రభుత్వ సహాయం చేయండి తను ఆ కోల్పోయిన ల్యాండ్ తిరిగి ఆయన తెప్పించవలసిందిగా ప్రార్థి అదేవిధంగా చిత్తూరులో జిల్లాలో చాలా తండ్రి గారిని కోల్పోయారు దాన్ని వ్యాప్తం చేసుకోండి కుటుంబాన్ని ఆదరించండి బలపరచండి ప్రభుత్వం ఓదార్చండి తండ్రి లోపల ప్రభుత్వం మీరు తీర్చాల్సింది ప్రార్థి ప్రభు నాయకు ఎవరు ఏ ఆసక్తి ఉన్నారో వ్యాప్తం చేసుకుంటాం మీరు ఎవరికి కావాల్సినటువంటి బలం శక్తి దాల్సింది ప్రార్థు నేను తండ్రి మరి ఒక దినాన్ని మా దీవితంలో దయచేసినందుకు గత మూడు నెలలుగా ప్రజా ప్రార్థించడానికి చెల్లిస్తూ తూర్పులో ఉన్న ప్రతిపట్టి చెల్లిస్తూ ఆయన విజయనగర్ లో బాలేజీ నగర్ లోపలకరణ జరుగుతూ వార్త విషయంలో ప్రార్థిస్తుంటాం అక్కడ కొంతమంది ఆటంకం కలిగదేయాలని చూస్తుండగా ఆయన మీరు సహాయం చేసి అటువంటి వేరు కలగకుండా మీరు నడిపించాల్సిందిగా ప్రార్థించారు అదే విధంగా ఇంకా చేసుకోండి ఆయన నార్త్ ఇండియాలో సభ్యం చేసుకుంటే భయంకర పరిస్థితిలో సేవ చేసుకుని మీరే అన్నదానం ఏ విధంగా చేయ ప్రతి పనిలో నేను నాకు సహాయం చేసుకుని స్తోత్రం చెల్లిస్తూ ఆ గొప్ప దేవుడుగా ఆయన మా సమస్య చెల్లిస్తూ మమ్మల్ని మా సమస్య చేసుకుంటాం కొద్ది ప్రార్థన పరిశుద్ధిండి వాక్యాన్ని బట్టి కొందరు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా చిన్నపిండి ప్రభా అభ పిండంతను పాడు చేసిన విధంగా అయ్యా అయ్యా ప్రభా మా జీవితాల్లో ఏదైనా నీకు ఒక్క అంశంలోనైనా వ్యతిరేకత గనకు ఉండిట్టే మిగిలిన అంశాలన్నింటిలో దారి తప్పిపోయినట్టే ప్రభా ఇదిగోనైనా మీ లేఖన భాగాల్లో సెలవు తండ్రి ప్రభా మరి ధర్మశాస్త్రవేత్తలన్నింటిలో ఎవడైనా ఒక్కటైనా కానీ తప్పిపోతే మిగతా అన్ని విషయాల్లో కూడా తప్పిపోయినట్టే పాపం చేసినట్టని చెప్పారు తండ్రి మీరు పురుగు జ్ఞాపకం చేసుకోనండి సహాయం దయచేయండి తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి మీరు సహాయకులుగా ఉండండి మీరు తండ్రి ఎటువంటి పిలిచిన పిండి మా హృదయంలో వ్యతిరేకంగా ఉండకుండా ఉంటాయం ప్రయత్ని ప్రతి విషయంలో ప్రభా హకరంగా అంగీకరంగా ఇష్టకరంగాను జీవించే విధానాన్ని మా నేర్పించండి తెలియజేయండి ఆ విధంగా ఉంటానికి ప్రభా సహాయం ప్రయత్నం ప్రార్థన చేయవచ్చు తండ్రిని కొందనాలు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు హెచ్చరించి ప్రభా హయా పిలిచిన తనం మాలో ఉండకూడదనే విషయాన్ని హెచ్చరించినందుకు మీకు ప్రభా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి జీవితాన్ని సరి చేసినందుకు నీకు కొందరు ఆశిస్తూ ఉన్నారు తండ్రి ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా మరి ప్రార్థన చేయచ్చు కాదు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ప్రార్థనాంశం మీద విజయాన్ని మీరు అనుగ్రహించమని అయా ప్రార్థన చేయచ్చున్నాం ముఖ్యంగానైనా ప్రభా ఇదిగోనైనా ఆ విక్టోరియా గారిని గురించి ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆ చేసుకోండి తండ్రి అయ్యా అదేవిధంగా ప్రభావిష్ గారి గురించి కూడా మీరు నా ఫోన్ చేసుకుంటారు రాజ్యాన్ని పొందిన ప్రస్తుతారు ప్రభా అయ్యాహారి సేవా విధానాన్ని మీరు నా ఫోన్ చేసుకుని విడిచిపెట్టే కుటుంబాలను మీరు నా ఫోన్ చేసుకోండి తండ్రి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నామకం చేసుకున్న ప్రభావిరి తండ్రి కృష్ణ ప్రభావం చేయగా ప్రభా ప్రతిఫలాన్ని అనుగ్రహించారు విజయాన్ని అనుగ్రహించారు నాలుగు సూత్ర అదే విధంగా తండ్రి మరి మిగిలినటువంటి చిన్న జాస్వాణి పెద్ద జాస్వాణి అయ్యా మరి ఆ రవి గారిని ఆ రవి గారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి వారిందరూ రక్షి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రిని కొందనాలు ప్రభావ ముఖ్యంగా ఆయన వెంకట శిబి గారి గురించి ప్రార్థన చేసుకుంటారు ప్రభా రక్షన్ గారిని మీరు అనుగ్రహించండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి అవి కుటుంబానికి ప్రభావ ఆదర్పరతగా ఉండి అయ్యా వారిని ఆదరించమని కనిపించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తుండగా ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి అయా సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి ఆ కుటుంబానికి అయా నీలో హెదడానికి ప్రభావం తెలుసుకోవడానికి ఆయా సాక్షలుగా నిలబానికి వారికి అటు కుయ్యతలు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు తండ్రి స్వార్థ అందన ప్రాంతాల గురించి ప్రార్థన చేయొచ్చు అయ్యా ఆ వారిని లేవలేదండి అయ్యా అయ్యా నీ అటువంటి బోధా విధాలాన్ని ప్రభా మీరు బిడ్డలైన వారికి నేర్పించమని తెలియజేయమని ప్రభావిని ప్రాధాయపడుతున్నాం తండ్రిని కొందనాలు సుదృఢ స్తోత్రాలు ప్రభా మరి లాక్డౌన్ సమయంలో కరపత్రాలు జ్ఞాపకం తీసుకున్న వారిని కూడా మీరు తండ్రి అయ్యా ప్రభా మరి శ్రమ వృధా కాకుండా ఆయన మీరు వారిని ఆకర్షించండి వారి జీవితాలు ప్రభా మీరు మాత్రమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి అదేవిధంగా ప్రభా అయ్యా మరి ఆ స్వార్థం ప్రకటించాలని ఆశపడి ఆశపడుతుండగా ప్రభా ద్వారాలు తెరవండి ప్రభా అ ప్రాంతాలను చూపించండి ఆ ప్రాంతాల తీసుకొని వెళ్ళండి తండ్రి ఇదిగో ఆయన చిత్తూరు జిల్లాలో ప్రభా నీ బిడ్డలైన వారు మరి తండ్రిని కోల్పోయిన కుటుంబాన్ని మీరు ఆ కుటుంబానికి ఆధారకరతంగా ప్రభా అయ్యా నడిపించండి తండ్రిని కొందరు ప్రభా ఇంకొకరు తండ్రి మరి వారి స్థలాన్ని అయ్యా మరి ఆ అక్రమం చేత ప్రభా అ వారి ఇబ్బంది అయ్యా వారిని దర్శించండి వారి మనసు మార్చండి వారి కాఠిన్యతను తొలగించండి వారి తప్పులు వారు తెలుసుకోండి ప్రభా అయ్యానికి తిరిగి ఏదో కూభ వాళ్ళు కాంపన్సేట్ చేసే విధంగా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థించభా ఎవరైతే ఆ గలిబిలికి లోపలిలో లోబటి గలిబిల్లో ఉన్నారు ప్రభా వారు ప్రభా మీరు అయ్యా దాన్ని తీసివేసి గలిబిల్ని తీసివేసి మీరు మాట్లాడి ప్రభా అయా నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించుకొని ప్రార్థన చేయొచ్చు నాకు తండ్రి ఎవరైనా సరే ప్రార్థన మరి ఉండి ప్రభా ప్రార్థన సహకారాన్ని కోరిన బిడ్డలుంటే ప్రభా వారిని కూడా మీ పాదాలు తీసుకొస్తూ ఉండగా అయ్యా సంపూర్ణమైనటువంటి మరి ఆ వారికి ఎవరైతే ముఖ్యంగా ప్రభు ఆ స్వస్థత గురించి ప్రార్థించారో వాళ్ళ సంపూర్ణ స్వస్థతను తండ్రి ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు వ్యాధిలో ఉండి మరి వారు ప్రార్థించారో వాళ్ళకు కూడా ప్రభావ సంపూర్ణ సమాధానాన్ని రాజ్యంలో చేసుకున్న ప్రచారం దయచేయమని ఏమైంది పరిశుద్ధు మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి వందం ప్రభా ఆయన నిన్న నేడు నిరంతరం మీ కరీతీగా ఉన్నదేమో తండ్రి నాయన మా ఆధారణకు కారణభూతమైనదేమో మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన అయోగ్యమైన దశలు పాపకు నీచపై దశలు నాయన అయ్యా కొత్త తన వాంతిని తను తినట్లుగా ఉన్న దశలు తంది బురుదల బురైన దశలు తండ్రి నాయన ఉన్నప్పుడు తండ్రి తప్ప మీ ప్రేమ మీకు అనికరం మీ కృప చూపించి తండ్రి తవ్వకు బంధకాలు ఆ నరకానికి పోయే మార్గము ఆ చీకటి కమ్మిన మా యొక్క తండ్రి జీవితంలో నుంచి తండ్రి తప్ప నాయన ప్రేమతో రక్షించినారు తవ్వ మీకు వందనాలు నాయన తిరిగి అటు వైపు చూడత మీ వైపు చూచువారముగా ఉండే కట్ట ఇంకా శక్తిని బలమును నాయన అటు జ్ఞానమును మాకు దయచేమని మీరు కలుస్తున్నాం ఆయన మీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ఆయా మును అజ్ఞాన దశలో నిమిత్త ఆ కార్యములు చేసి తండ్రి ఆయా పసివారి వల్ల పాలు తండ్రి ప్రభా బలము లేని వారి స్థితిలో ఉండి ఉన్నాం ప్రభా ఆయన దయతో క్షమించమని ఆయన అయ్యా మాకు ఇంకా నా శక్తిని దయచేయమం వేడుకొని చుట్టాం తండ్రి అదే విధంగా విషబడిన వాక్యం నాయన మన ఫలింపచేయండి తప్ప ఆ వేషధరల వల్ల శాస్త్రాలను పరిచయాలు చదుచియల వల్ల మీ ముద్దరు తండ్రి ప్రభాయనా ఏసరాజా ఆచారాలను వెంటబెట్టు తండ్రి ప్రభాయన తండ్రి మీరు వేషాన్ని చంపించినారు నాయన అని ఆ వేషధారలను ముగి వేస్తానభ నాయన ఏసరాజా ఆ ఉల్లి వచ్చిన దశలకు మేము వెళ్లకుండా తండ్రి ప్రభా నాయన ఐశ్వరజ ఆ పులిసిన పిండి కొంచెం అయినా తండ్రి ప్రభా తండ్రి ప్రభ నేడు మా సంఘాలలో నాయన మా హృదయం అనే ఈ యొక్క ఆలయం అనే సంగములలో జరుగుతూ వస్తున్నది ప్రభ నాయన దయట జ్ఞాపకం తీసుకోండి మాకు కావలసిన శక్తిని అనుగ్రహించండి ప్రభాయన యేశ్వర ఆ వాక్యము మిక్తబడిన వాక్యము తండ్రి ఫలించటకు నాయన సహాయం చేయండి అప్పవా అది అది ఎత్తుకొని పోకుండా నాయన భద్రపరచండి ప్రభావితం చేయండి తండ్రి ఇంతవరకు నాయన ఈ శ్రద్ధ ప్రార్థించిన ప్రార్థనలు అన్నీ విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ ముఖ్యంగా అనేక విషయాల నిమిత్తం ప్రతి దినం ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి మమ్మల్ని మేము విచారణ చేసుకుంటూ వస్తుంటున్నాం ఆయన ప్రతి విమర్శ ఆత్మ విమర్శ ఆయన కలిగి ఉండే వారంగా మేము ఉండేటప్పుడు సహాయం చేయండి తండ్రి మా కంటలో ఉన్న వారి కంట్లో ఉన్నటువంటి నలుసులు జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటున్నాం తండ్రి అటువంటి శాస్త్రాల వల్ల పరీక్షల వల్ల నాయన మేము ఉండకుండా నాయన మాకు జ్ఞానము దయచేయండి బ్రహ్మ సహోదరులు గనులుగా మేము నేర్చుకున్న తక్కువ సహాయం చేయండి తండ్రి బ్రభా నాయన సహోదరుల మీద ప్రేమ కలిగి నడుచుకునే వారంగా ఉండేటప్పుడు మాకు సహాయం చేయండి నాయన జ్ఞానమును ప్రసాదించమని దయచేయమని వేడుకలు చూస్తున్నాం తండ్రి నాయనం నడవాలనుకున్నాం మేము చేయాలనుకున్న తండ్రి ప్రభా తిరిగిపోతాం మా మీద మేము ఆధారపడి నాయ లోక జ్ఞానము అనుసరించి సహోదరుల మీద ఆధారపడితే మేము కుప్పకూలిపోతాం ప్రభా కేవలం మిమ్మల్ని ఆధారం చేస్తానే అవకాశమును నాయన అటు మనసును మాకు దయచేడు ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరో చూడండి ఈ దినంలో ముఖ్యంగా మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఈ దినంలో నాయన మీకు మహిమకరకంగాను తండ్రి ప్రభావ మీ కార్యమోసి తండ్రి ప్రభావ అనేకులకు వెలుగునిచ్చే మాదిరిగాను నాయనా అనేకలు ఎదుట మేము మాదిరికరకంగాను దీని వారముగా ఉండటం సహాయం చేయండి తండ్రి ఈ ప్రభావ అదే విధంగా తండ్రి కరోనా బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాము నాయనా వెంకట గారి జీవితంలో మీరు ఆయన చేసిన మేలుకై వందనాలు నెగిటివ్ రిపోర్ట్ నిచ్చినందుకు మీకు వందనాలు ప్రభా సహాయం చేయండి ఇంకా బలపరచండి తన కుటుంబానికి కూడా నాయన నెమ్మదిని ముఖ్యంగా తండ్రి ప్రభా వారి కుటుంబానికి చిన్నకి నైనా వారికి రక్షణ దేయండి ప్రభాయం నమ్ముకుంటాను క్రిష్టి దేవుడు ఆయన చెప్పి ఉన్నాడు ప్రభా ఆయన ఆయన హృదయంలో నుంచి సహాయం చేయండి తండ్రి భయములో నుంచి కాక తండ్రి ప్రభుత్వ ప్రేమ ద్వారా ఆయన ఒప్పుకొని తండ్రి విశ్వాసిగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభావ ఆయనకు మార్గంలో తెరవండి నాయన ఆయనతో ఏ విధంగా మాట్లాడగలను మమ్మల్ని కూడా బలపరచండి సహాయం చేయమని వేడుకొని తండ్రి ప్రభావ అదే విధంగా గత కాలం ఉన్న సిస్టర్ నాయన సిరణించిన ప్రభుత్వ కేసు రోజు ఆమె కుటుంబాన్ని దర్శించండి ప్రభావము దండి ప్రభావ రక్షణ దండి ప్రభావ ఆయన గొప్ప కార్యములను చేయండి ప్రభావంగా పాత్ర నాశకం చేసుకోండి ప్రభావ కరోనా బాధితుడిగా ఉండాలి కానీ ఆయన ధైర్యము దయచేయండి సంపూర్ణ స్వచ్ఛత దయచేయండి కుటుంబానికి ఆదరణ దయచేయండి మేలులను దయచేయండి సంతోష వస్త్రములను ధరించి చేయండి అనేక లేదు సాక్షిగా తిరిగి వచ్చేటట్టు సహాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి ప్రభు నాయన అదేవిధంగా ఎందరైతే కరోనా బాధితులుగా బెద్రం తల్లి ఆ డెక్స్ మీద ఉంటున్నారు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం ఆయన గొప్ప కార్యాలయం చేయండి ప్రభుత్వ సువార్త ప్రకటింపబడితే సహాయం చేయండి ప్రభుత్వం మీకు వంద నాలుగు సూత్రాలు రైతులు ఖండి ప్రభు నైనా ఈ శరీర జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ సహాయం చేయండి ప్రభు ఆయన ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఖండి ప్రభు ఆయన వారిని మెలిస్ ఆయన నేర్పించమని లాభకరంగా వారి జీవితం ఉండటం తృప్తికరంగా వారి జీవితం ఉండటం సాయం చేయండి తండ్రి ఈ చివరి దినంలో తండ్రి ప్రభ మీరు చెప్పారు అక్రమం చేయవారి చేయలేండి ఆయన తండ్రి నైనా చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ వాక్యం తెలియక నశించిపోతున్నారు ప్రభు ఆయన వారికి సహాయం చేయమని వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా సంఘాల గురించి టార్గెట్ ఉంటున్నారు ప్రభు ఆయన సంఘాలు తండ్రి ప్రభా ఆ యొక్క ఉన్న ఆ యొక్క తండ్రి దృష్టత్వములు తెలియకండి ప్రభు ఆయన మాదిరికలం కోల్పోతున్న ప్రభుత్వ సహాయం చేయండి ప్రభుత్వ ఎవ్వరూ లేని నడివాయిస్తు వారి వృద్ధులేమి తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు పాపానికి దగ్గర అయి ఉన్నారు లోకాండ తీసుకొచ్చి సంఘంలో పెట్టిన ప్రభుత్వం దయ చూపించి గాలి చూపించి ఆ సంఘాన్ని ప్రేమించిన ప్రభుత్వం అయితే మీరు వివాహం చేసుకోనవలసినది ప్రభుత్వ వారికి నాయన అవకాశము దయచేసి ఆయన వారు మేల్కొన్నట్టు వారి దగ్గర ఆయన సత్యమును ప్రకటించమని మరొకసారి వారికి ఆయన అవకాశం దయశ్షమను వేడుకొని చూసినప్పుడు ఆయన అత్యసాధ్య భ్రష్టత్వం కేసునామంలో తెలియపోయిందిగా గొప్ప కార్యాలయం చేయండి ఆయన ఏసరగా ముఖ్యంగా తండ్రి మాయవి అనేకలు తండ్రి ప్రభుత్వ అజ్ఞాన దశలు నాయనా తిరుగుబోతులు సాగుబోతు తండ్రి ప్రభుత్వ తొంగలు తండ్రి ప్రభు కామాభిలాష తండ్రి ప్రభు జారే తండ్రి పాపాలు చూడని నాయన తండ్రి ప్రభు భయంకరమైన పాపం తండ్రి దాంట్లో పడితే తిరిగి రాలేదు ప్రభు నాయనాయన దాంట్లో పడిన బిడ్డలకు నాయన మీరు మార్గం చూపించమని తండ్రి నాయన వారికి అవకాశము దయచేయమని సహాయం చేయమని వేడుకన్నాను తండ్రి ఆయన సంఘంలో కూడా అటువంటి ఇబ్బందులు ఉండవు తండ్రి వారికి నేను విడుదల కలుగు సహాయం చేయండి ప్రభుత్వ మీరు మాట్లాడండి ఇప్పుడు దినాలని వారు లెక్క చేయడం కరోనా చనిపోతారన్నా లెక్క చేయడం నరకం ముందన్నా లెక్క చేయడం లేదు ప్రభు కావారు వారికి బుద్ధి క్షణములు అందస్థము వారి యుద్ధ నుంచి వెళ్ళగొట్టేమని మీ చేతులు తప్ప తెచ్చుకుంటున్నాం గొప్ప కార్యాలయానికి చేయండి ప్రభావ సహాయం అదేవిధంగా ఎస్ఎంఎల్ ద్వారా ఈమెయిల్ ద్వారా ఆయన జరుగుతున్న పరిచర్యాన్ని అర్థం చేసుకోండి సహాయం చేయండి తండ్రి ప్రభావం అది ఎవరికి వెళుతుంటారు ఎవరైతే తిండిపోయి ఉంటున్నారు అన్య దశలు ఉంటున్నారు వారు తెలుసుకొని తండ్రి ప్రభుత్వ క్రీస్తు దేవుడు రక్షకుడు అని వారు గ్రహించినట్లు సహాయం చేయండి వారి పాపన్ని వారు విడిచిపెట్టి మీ యొక్క మల్లటకు ఆయన ఎస్ఎంఐ ద్వారా మీరు కార్యాలయాన్ని జరిగించినట్టు వెళ్తాడు మనం చేపట్టిన డాక్టర్ ఆయన చంద్రశేఖర్ సార్ మీరు జీవించే ఆశ్చర్య కొత్త తండ్రి ప్రభావం ఆలోచనలతో నింపి అనేక కొత్త మార్గాలను కుటుంబం వేడుకొని దానికి కావాల్సిన వందలను తండ్రి సహాయమని దాన్ని వేడుకునే చుట్టూ ఉంటుంది గృహ కార్యాలను చేయండి తండ్రి అదే విధంగా తండ్రి ప్రభాన్ ఆయన ఈశ్వరీ కార్మిలు తండ్రి ప్రభా ఆయన అలగడిగా ఉంటూ ఆయన ఆ మల్లయ్య గారిని జ్ఞాపం చేసుకుంటారు క్షమించిన చుట్టూ ఉంటుంది సహాయం చేయన దీనిలో మర దరిద్రుల మర వినివాడు తండ్రి అక్కడ అనేకలు తండ్రి ప్రభావం చంద్ర ప్రభు మోసం చంద్రీప్రభా వచ్చిన వారిని చారిటీ అని ట్రస్ట్ అని ఏం చేసుకుని ప్రభుత్వ డబ్బు సంపాదిస్తున్నారు ప్రభు వారి పేరు చెప్తారు తండ్రి ఈ కృపణ అనుగ్రహించండి ప్రభావితం చేయండి అక్కడ జరగబడి నాయన కార్యక్రమంలో అక్కడ మీ తన ఆత్మలు నైనా వారు మరణులు కొలుపుకున్నట్టు ట్రాన్ చేయండి ప్రభుత్వం మనసు పొంది నైనా రక్షించబడేటట్టు నైనా పాతి పొందుకునేటట్టు నేను వారు ముందుకు వచ్చేటట్టు ట్యాంక్ గొప్ప కార్యాలయాన్ని చేయండి ప్రభు అదే చేయండి ఆ యొక్క ప్రభుత్వం చేయండి రక్త సరఫరా జరిగించండి కిడ్నీలను ముట్టండి ప్రభుత్వ రోగంగా తండ్రి సంపూర్ణ విడుదల కృంగిపోతుంది ఆయన ఏదో ఆలోచనలో ఉంటుంది నా బిడ్డకి ధైర్యంగా దాచింది సందీప్ ప్రభు అదే విధంగా చిట్టి మమ్మతి తండ్రి అన్ని రిపోర్ట్స్ అన్ని సందీప్ ప్రభు ఆయన కూడా జ్ఞాపకం చేసుకోండి చెకప్ ఏమిటమా వెళ్ళి ఉన్నాడు ప్రభు ఆయన ధైర్యను డైట్ చేయండి ప్రభు ఆయన పెద్ద గొప్ప కార్యాలయం చేయండి హార్మోక్ట్ గా ఉంటాడు ప్రభు స్వచ్ఛండి ప్రభు ఆయన రెండు మంది కుటుంబానికి కూడా నాటం చేసుకోమని వేడుకొని చిన్న శాస్త్రాన్ని నాటం చేసుకోండి ప్రభు బిడ్డకిచ్చిన తండ్రి ప్రభు ఆయన యొక్క సర్జరీ విషయంలో మీరు గొప్ప కార్యం కూడా ఇంకా ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో తండ్రి వాటి నుంచి విడుదల చేయండి సంపూర్ణ శక్తిని దయచేయండి ఆయన విడుదల దయచేయండి ప్రభుత్వ అదే విధంగా చెల్లి ప్రశ్న మీకు ఉండాలి ఆ బిడ్డ కూడా పరిపూర్ణంగా ప్రభు మీకు మాదిరి కరంగా మీకు మహిమత ఇచ్చే విధంగా నా బిడ్డ భ్రష్ చేయండి బ్రదర్ రవి గారిని జ్ఞాపకం పరిపూర్ణ రక్షణను అనుగ్రహించండి ప్రభు బ్రదర్ అభిరాన్ని దేవుడు బలహీనుడు ప్రభు ఆయన కుటుంబం కూడా బలహీన వారి పట్ల మీరు చూస్తున్న కొత్త వారికి హెల్ప్ చేస్తున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా కనిసరించండి ఇంటున్నాను ఆర్థికంగా తండ్రి వాళ్ళతో సహాయం చేయండి టీ సభ్యులు ఏదో ఒక పరిచర్య చేపట్టి తండ్రి నాయన ప్రసంగికులు గాని పరిచారకులు గాని బోధకులు గానీ తండ్రి ప్రభుత్వ ఈ విధంగా ఉంటున్నారు ఆయన వారిని అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు ఆటంకాలను అన్నింటినీ తొలగిస్తున్నారు ఆయన రాబోయే సమయా మేమందరము ఎదుర్కొనేటప్పుడు వాటిని గ్రహించేటప్పుడు మాకు చెప్పింది ఆ చూప కార్యాల నుంచి మంచి ఆరోగ్యాన్ని తండ్రి టీంలో ఉన్న ప్రతి బిడ్డలు మంచి ఆరోగ్యం గత కాలంలో తండ్రి ప్రభుత్వ చక్రవర్తి సార్ని చట్టపరుచున్నారు మా దగ్గర నిలబెట్టిన్నారు తండ్రి దాన్ని బట్టి మీకు ప్రత్యేక తండ్రి నాయవత్తి తండ్రి ప్రభుత్వాన్ని తగ్గించుకుంటున్నాను ప్రభు ఇంకా ఏవైతే విషయాలు మర్చిపోయిందని తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకోండి తవ్వ మా మధ్యలో లేని బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకుంటు ఆయన ఇష్టపడిన వాక్యాన్ని చేయండి తవ్వే తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ కుమారుడు ఆయన ఏ చూపరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అని తండ్రి నేను చేస్తాను సార్ లాస్ట్ ఇచ్చేసి బైడక్షన్ బాత్ అదే నేను లాస్ట్ నేను చేస్తాను సార్ ఇప్పుడు మీరే ప్రేస్ట్ లో మీరే బ్రైడక్షన్ మహాగణుడు మహోన్నీన త్రి సర్వ్ మీరు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఉండడంలో కుటుంబాలు తెలియజేస్తూ ఉన్నాము గొప్ప ఇటువరకు మీరు మా ఎలా చెప్పిన ప్రేమ జాతి దయ కటాక్ష మొత్తం మాతో మాట్లాడు మీరు మాట్లాడే మనం హెచ్చరించి ఈ చివరి దినాల్లో మేము ఏ విధంగా జాగ్రత్త మా భక్తిని మా రక్షణను మా విశ్వాస జీవితాన్ని మేము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అలాంటి ప్రజల మధ్య మేము బ్రతుకుతున్నాము మాకు తెలియచేస్తూ వచ్చారు మా ప్రభావ పరిశైల శాస్త్రులు ఆ మా ప్రభావ హీరోలు మా ప్రజల తండ్రి వారి యొక్క పులిసిన జీవిత అనుభవాలు అతండే దయచేసి మా ప్రభావం వాటి విషయంలో మమ్మల్ని దబ్బలు వాటి బారిన అలాంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వ తండ్రి ఎట్టి కూడా మేము ఆ అతని ప్రభావం మోసపోకుండా ఆ తండ్రి అలాంటి మా ప్రభుత్వం తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితులు మేము చుట్టుకునకుండా అతడి మమ్మల్ని మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభుత్వ మీకు స్తోత్రాలు భయానకమైన పరిస్థితులు సంఘటన సంభవాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి వాటి అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని తప్పించమని ఈ శోధన ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వా ఆయన చేయండి ఈ విధంగా మా ప్రభుత్వాలు ఆ కొన్ని కాలంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వస్తున్నట్టు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి చాలా కంపెనీలు ఇన్వాల్వ్ చేసి ఎవరికి వాళ్ళే చెప్తున్నారు కానీ దానికి సరైనటువంటి పరిష్కారం మాత్రం ఎవరు చూపించలేని పరిస్థితిలో ఉన్నారు నచ్చండి మనుషులు వాళ్ళ ఏమీ కాదని ప్రపంచమంతా తెలుసుకుంటూ వాళ్ళ కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తున్నాం సృష్టికర్త అయిన మీ ద్వారానే ఏదైనా జరుగుతుంది సాధ్యము అన్న వాస్తవాలు ఎదిగి వారు నేను ప్రార్థించటకు నీ కొరకు మొక్క నండి మీ రక్షణలో మాకు పొందుకొని కొరకు జీవించడానికి సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తూ తండీ మీరు మేము మీలో మీరు మాలో ఉంటే మాతో ఉంటే ఈ తెగులు మమ్మల్ని సమీపించదని మీ వాక్యం సెలవిస్తోంది అది అర్థం చేసుకున్న వారి వల్లే ప్రవర్తించడం కోసం ఆయన చేయమని ప్రాధపడుతున్నాం చూపించి నడిపించింది కొంతమంది ప్రభుత్వాన్ని సంపూర్ణమైన విడుదల స్వస్థత దయచేయండి ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వ కొంతమంది దౌర్భాగ్యులు నాయకులైనటువంటి ప్రజలను మోసం చేసి వారు డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు ఏదో ఆవైద్యం చేస్తాం ఇదిగో మిక్షన్ చేసిన అది ముందు వచ్చింది దీవి అనే వారు వ్యాపారం చేస్తున్న పరిస్థితుల్ని వారు లాభంగా మార్చుకుంటున్నారు రైతు క్షమించండి ఇలాంటి వారైనా సరే దాని బారిన పెడితే ఆ వారు నాశనం అయిపోవలసిందే చచ్చిపోవలసిందే దానికి విలువడు ఏమి లేదు ఏ సుప్రోగే తప్ప అనే విషయం అందరూ అర్థం చేసుకుని ఈ పరిస్థితుల్లో ఎవరు మోసపోతుందనేటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను గృప చూపించండి ప్రభుత్వ ముఖ్యమంత్రి నాలుగు నచ్చండి మా ప్రభావానికి స్తోత్రం చూస్తూ ఉన్నాం అక్కడ చనిపోయినటువంటి వారు ఎంతో మందితో కుటుంబాలు మా పొప్పి వెళ్లారు దయచేసి వారికి ఆదరణ ఆశ్రయము నెమ్మది ఓదార్పులు సహాయం చేయండి ప్రభావాన్ని ముఖ్యమంత్రి నాలుగు స్తోత్రాలు నచ్చండి ఆ సుమిత్రు నాణి గారి తప్ప ఎంతో చేసి వారు తన ప్రాణాలను పెట్టారు దయచేసి వాళ్ళ కుటుంబంతో మతే మా పొక్క డెలివరీతో అని కుమారు దూరంగా ఉన్నాడని మేము విన్నాం దయచేసి మా ప్రభుత్వ వారిని ఎక్కడికి మించి వారికి నెమ్మదిని ఆదరణ ఓదార్కు దయచేయండి సుఖం కొరకు సుఖమోదం పరిస్థితులను ప్రార్థన చేస్తున్నాం చూపించండి ప్రభుత్వానికి కొనమా దీని ద్వారా చాలా మంది ఇప్పుడు నష్టపోయారు ఈ పరిస్థితులు ఎంతవరకు కొనసాగితే తెలియదు మళ్ళీ లాక్ డౌన్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కానీ ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఆ బయట మా లాంటి వాళ్ళు పశ్చాత్తకాలేదని ఏదేదో మాట్లాడుతూ ఉంటాం తండ్రి ఒక కుటుంబం విషయంలోనే ఇద్దరు భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలోనే ఏదైనా డెసిషన్ తీసుకునే తప్పటడుగులు వేస్తూ ఉన్నారు అలాంటిది కోట్ల మంది ప్రజలు జీవితాల విషయంలో ఆ బాధ్యత గేటువంటి వారు రైట్ డెసిషన్ తీసుకోవడానికి ఎంతో ఒకరొప్ప మరి ఆలోచనలో పడ్డారు మా ప్రతండి కష్టమైన పని అది మీరే పాలకులకు నాయకులకు అధికారులకు మంచి ఆలోచన న్యాయము దాయి చేయండి ఈ పరిస్థితిలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ప్రజలను ముందుకు నడిపించాలో కాపాలో దేశాన్ని సురక్షితంగా మా ప్రభు నా తండ్రి నుంచి ఉంపించేలో వారు అలాంటి డెసిషన్ తీసుకున్న మీరే వారికి జ్ఞానము దయచేయండి మా మా ప్రభు మా పితృడు సులోమాను అయ్యా ఈ ప్రజలను పాలించడానికి కావాల్సిన జ్ఞానము దయచేయమని వేడుకున్నారు అలాగే మా పొప్ప ఇక్కడ మా అధికారులు మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరణించండి మంది సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వాన్ని కొనున్నారు అయ్యా నా తల్లి భూకంపాలు మా మన పక్క మా ప్రభావ కమ్యూనికేటర్ మిడతను ఎన్నో ఘోరమైనటువంటి సంఘటనలు మటలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి మా తల్లి దయచేసి వాళ్ళని మీరు అదుపులోకి తీసుకోలేదు ఈ పరిస్థితులు చూసి మేమేమి చేయలేని వారముగా చేతక నివారంగా ఉన్నాం మీ వాతాం పునాదులు పాడైపోగా నీతి మధ్య డిజైన్ చేయగలరాదు పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు మేమేమి చేయలేని పరిస్థితిలో మా ప్రభుత్వ తండ్రి నిరుత్తులమై ఆధారపట్టుకుని మా ప్రభుత్వం ఆదాయపడుతున్నాం చేతకా నివారంగా మీద ఆధారపడుతున్నాము సహాయం ఇచ్చే ప్రభావం ఉన్నదారు స్ఫూత్రాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయం దైతులకు మంచి పంట ప్రతిఫలం అనుగ్రహించండి కావలసినటువంటి వనరులు సమకూర్చి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం రోజు పెంచే అదే విధంగా మా ప్రభుత్వ మా దేవ ప్రతి ఒక్కరూ మాకు ఉన్నట్టు స్పందించి అతన్ని భవిష్యత్తు మంచి ప్రణాళిక కలిగి మా రక్షణ ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం చూపించండి ప్రభుత్వానికి వండునాలు స్తోత్రాలు నమ్మదవి దేవ మా ప్రియ రక్షకు స్తోత్రాలు అయినా అదే మా ప్రభుత్వ తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రభుత్వ తండ్రి వారు మా ప్ర అటు చూడకపోతే మా ప్రభుత్వం చూడడానికి అవకాశం లేకుండా అయిపోయింది అయితే మా ప్రభుత్వ తండ్రి పరిస్థితులు బట్టి కొంతమంది వాళ్ళ పిల్లలు అక్కడ మా ప్రభుత్వ వారు బాధపడుతున్నారు అయితే మా ప్రభా కుటుంబ సభ్యులు అందరినీ రావడానికి సహాయం చేయమని అర్థం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం చూపించండి మా తండీనికి వండనాలు ఆ ప్రత్యేకంగా మొత్తన తండి ఆ రోజు మొక్క పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మొక్కలు ఈ మనకు ప్రార్థన చేస్తున్నాం ఒక సమస్య పరిష్కారం దయచేయండి కృప చూపించండి వాళ్ళు నష్టపోయారు వాళ్ళకి ఏ విధంగా నష్టం లేకుండా భర్తీ చేయమని ప్రార్థన చేస్తున్నాం మోసపోయినా వారికి నష్టపరిహారం మరి ప్రార్థన చేస్తున్నాం కృప చూపించండి ప్రభుత్వం దేవానికి వర్ణనాలు స్తోత్రాలు ఆయన ప్రత్యేకంగా మొక్కన తండి మరి గంగార వాళ్ళ తండ్రి చనిపోయే విన్నాం తోపా మేము వెళ్ళడానికి అయితే అవకాశం లేదు ఏం చేయదు అర్థం కాని పరిస్థితి మా ప్రభావ దైత్య రూపంలో బంధించి క్షణించిన ప్రభుత్వ వాళ్ళకి సహాయం చేయండి ప్రభావితం ఉన్న నాలుగు స్తోత్రాలున్నాయి అదే నా ప్రభుత్వ వారికి మా ప్రపన్న తండ్రి ఆదరణ అవడానికి దయచేయండి కాలం నుంచి జరగడానికి సహాయం చేయండి ప్రండి వారి పరిచయం నిరుపయించండి ప్రభానికు స్తోత్రాల ప్రభుత్వ అదేవిధంగా ప్రపంచ తండ్రి రైతు ఆదివారం నాకు ముప్పలే పశ్చాలలో జరుగుతున్న పరిచర్లు కొరకు అర్థం చేస్తూ దాని కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఏ విధంగా జరగాలో జరిగించాలో ఒకరి చేయండి గొప్ప అక్కడ మొక్క ప్రజలు ఒక తల్లి స్పందించి రక్షణ స్వీకరించి వారు మారు మనసు మా పొందటానికి ఒక పది కుటుంబంలో సభ్యులుగా విధించబట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము రోజు చూపించండి తప్ప వారికి అవసరమైన సందేశము మాటలు ఆదరణ అతన్ని సహాయము వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాము రోజు చూపించండి గొప్ప అయితే ఉన్నారు అనే విధంగా మా గొప్ప అనారోగ్యంతో పాడపడుతున్నాం మా పిల్లలు కొరకు ప్రార్థన చేస్తూ సహాయం ఇచ్చేయండి కల్పనండి ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు విడిపించినారు అందరిని బట్టి మీకు స్తోత్రం ఇచ్చేసిన అద్భుతమైన కార్యములను బట్టి స్వస్థతను మీకు వందనాలు స్తోత్రాలు ఇద్దరు చేసే వారిని మీకు వందనాలు స్వస్థత సంపన్న ఆరోగ్యం ప్రసాదించండి వారి మా ప్రమత్త తల్లిదండ్రులు మా ప్రతను కుటుంబ సభ్యులకు ఆర్థిక నడిగిపోయి ఉన్నారు వారికి ఆర్థిక సిబ్బా విధంగా మీరు దీవించండి కృష్ణాన్ని బట్టి రవీని బట్టి ప్రభగ్ఞానం బట్టి నమ్మన్నారు అదేవిధంగా ప్రభుత్వ తండ్రి సభ్య గారు మా ప్రభు నేను దేవుడు నమ్ముకుంటానని చెప్పాను ఎంత గొప్ప మాట ఆయన తండ్రి ఎంతవరకు భయానకమైన జీవితాన్ని జీవించి మీకు దూరంగా ఉన్న నేను బిడ్డరు మీరు తల్లికి వారు త్వరగా రావడానికి మా ప్రభు ఆ మార్మల్ని బాప్తని తీసుకొని మా ప్రభుత్వ మీకు వరకు ఆ మా ప్రభుత్వ జీవించడానికి సహాయం చేయండి వారి కుటుంబం లక్ష్యంగా నిర్వహించండి నా తండ్రి కూడా చూపించండి వారు ఇప్పటి వరకు మీరు వ్యతిరేకంగా చేసిన మా ప్రభుత్వ వ్యాఖ్యలు మా తండ్రి క్షమించి జీవించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలను ఆయన నా నమ్ముడు ఎన్ని దేవాలకి వంద నాలుగు అయా మా తండ్రి వీళ్ళందరినీ సంపూర్ణ స్వస్థను ఆరోగ్యం ప్రకటించడానికి మా ప్రభుత్వ ఇప్పట్లో మాకేం అవకాశం ఉండేటట్టుగా కనబట్టలేదు అనే ఆశ ఉంది అవకాశం మా ప్రభుత్వ ఇచ్చే త్వరగా తక్కువరచబడి వెళ్ళి స్వార్థను ప్రకటించడానికి అతన్ని ప్రభావం తండి ఆ ఈ ప్రాంతాల్లో ప్రభావతండి కనీసం మాస్ గ్యాదరింగ్ కాకపోయినా వ్యక్తిగతంగానైనా మేము కొంతమందిని కలిసి స్వార్త ప్రకటించడానికి నటించుకోతున్నారు లక్ష్యంలో నడిపించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం సైమన్ ప్రభావ చర్చ అంత మా ప్రభావతండి మీ ఊరిపోయి మా ప్రభావతండి దయచేసి వర్షం అంతా కురుస్తూ అతనితో చర్చ పని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నాడు దయచేసి కావాల్సిన దయచేయండి ప్రభుత్వం నుంచి అన్ని నా తండ్రి మొత్త సోమవారం పంతొమ్మిది వందల గంటకాలని చెప్పారు వారికి మీరు కావాల్సినటువంటి వస్తువులు మా ప్రన్న తల్లి ఆర్థిక వనరులు మా తల్లి సమాజం మా ప్రభుత్వ మానవ వనరులు సహాయం చేయండి త్వరత గతని మా ప్రభుకున్న తండ్రి ఒక గూడు మొత్త సంఘం ఒక నివాసం మీద చేయమని ప్రార్థించి సహాయం చేయమని ప్రార్థించేస్తానని ప్రోత్సహించండి మా తల్లిని వంద స్తోత్రాలప మెత్తగా ఆ ప్రాంతాలకు వెళ్లి పరిచయం పాల్గొని తక్కువ ప్రోత్సహించండి మా తల్లి ప్రభుత్వం మాత్రమే కాదు మరి ఈ పరిస్థితుల్లో కూడా ఆమె మౌనంగా చెత్త వారిగా ఉండకుండా తల్లి సువార్తను ఏదో ఒక రకంగా ప్రజలకు అందించాలనే ఆశ ఆలోచనతో అత్యాధునిక అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వం ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మా ప్రభుత్వం స్వాతంత్ర ప్రదేశానికి మా ప్రభుత్వం మా పిల్లలు మా ప్రభావం మా మా ప్రభుత్వ మరియు బాగా గారికి నిలిచేటువంటి ఆలోచనలు మా ప్రభుత్వం చేసినటువంటి పనులు మీరు మా ఉంచి అశ్వకరంగా జరిగించండి రిజర్వ్ చేసుకున్న వాళ్ళందరూ పాజిటివ్ రెస్పాండ్ అవ్వడానికి సహాయం చేయండి క్రో సృతించి మహిళమని ఆదరించి ఆస్వాదించి బలపల్చున్నారు మహిమ గంతా ప్రభావాలు మీకు ఆలోచిస్తూ ఏసు క్రీస్తు ప్రకృష్టమైన నామైన మనందరినీ తెలిపేనట్లు అర్థం చేసుకోవాలి మా తండ్రి గవర్నమెంట్ ఆరాధన కొనుక్కోవాలి అందువల్ల ఆరాధన కొన పొందరు సిద్ధిపరచి నయం పొందమని మా సంఘాలు కూడా మా ప్రభావం చాలా మంది గ్రామాలు ఊళ్ళకి వెళ్ళారు కొద్ది ఉన్నారు తండ్రి వారందరూ కూడా మా ప్రభావం ఇంతగాకొచ్చినప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా మా కొంతండి ఆ దేవుణ్ణి ప్రార్థనలో మందిరాన్ని ఆరాధనలో ఉన్న తండ్రి వారి కను మర్చిపోకుండా తండ్రి మాసగా కూడుకోవటం మందు గారికి రావటం కాస్త మా ప్రభావ గ్యాప్ రావచ్చేమో తల్లి తప్ప మీ సన్నిధిలో మా ప్రభుత్వ తల్లి కూడుకుంటూ తరచుగా మీకు టచ్ లో ఉండడానికి మరి మా ప్రభుత్వ మీ సన్నిధులు మిమ్మల్ని ఆరాధించుకోవాలి ఏ మాత్రం కూడా మా ప్రభుత్వ తల్లి కాకుండా మీ సన్నిధిని తలతో మెచ్చి వారు అభివృద్ధించట్లు ప్రార్థన ప్రార్థన చేస్తూ ఏసు ప్రభుత్వ ప్రశ్న నామలో మిమ్మల్ని కలుసుకొని ప్రార్థించేంత వరకు ఈ సన్నిధి కాపుగా మాకు అనుగ్రహించమని ఏ వేసు నామలో ప్రార్థన చేసి మీకు వందనాలైన గొప్ప తండ్రి మీకు ప్రభాతం జీవన నిర్మాత మాట్లాడడానికి మీకు ఎంతో వందనాలు ప్రభావం ఏ రీతిగా జీవించాలన్నా మరో సర్మాలు మీకు ఎంతో వందనాలు ప్రభావ యథార్థ తత్వం జీవించలేదన పరిశుద్ధంగా జీవించలేదనం హెచ్చరిస్తుంటే మీకు ఎంతో వననాలు ప్రభావ ఓకే సార్ పులిపిండికి సంబంధించిన భోజన నిర్మాణం మరోసారి హెచ్చరించిన ప్రభావ వ్యూహాను వార్తల ప్రభావ మీరు శాస్త్ర పరిశైలు సద్వికాయలు పులిపిడిని గురించి జాగ్రత్త ఈ రోజు మార్కుస్ వార్తల ప్రభావ మీరు మరోసారి హెచ్చరించినారు ప్రభా ఆ యొక్క ఏ గురించి ఆయన కాబట్టి నైనా ఏ రోజు ఆ యొక్క ఏ శాగ సంతతులని చివరి దేవుని ప్రజల మీద అధికార దహాన్ని పొందుకున్నాడు ప్రభావ అది పులిపిండి వాడుతున్న సొంత సహాయం బాధ్యత జీవించినట్లు మేము చూస్తున్నాం ప్రభావ అటువంటి అపవిత్రమైన జీవితము దాని గురించి మేము జాగ్రత్త పడలాగా వాటిని మేము అసహించుకోని ప్రభా మీ కొరకొకరు రోక్షం కలిగి పౌరుషం కలిగి మీరు పక్షంగా జీవించే బిడ్డలుగా తయారు చేయాలని ప్రార్థిస్తాం అండి మీరు పరిశుద్ధులైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలంట్రీ ప్రతి దశలో అటువంటి పరిశుద్ధ ఫల మనపించండి కేవలం మీ యొక్క వాక్యమే మా మనిషికి తెలుస్తుందని సెలవిస్తాం ప్రభావ కీర్తనకారుడు కాబట్టి నేను యొక్క విషయాన్ని మేము జ్ఞాపకం మీ వాక్యంలో ఎక్కువ సమయం గడపలాలనే సేపడండి అదే రీతిగా ప్రార్థనలు కూడా ఎక్కువ సమయం గడపాలని సేపడంంటండి ధాన్యాలు కనీసం మూడు నాలుగు సార్లు ప్రార్థన చేస్తాడు ప్రభావ ఈ విషయాలు అర్థం కొరకు మేము అది నేర్చుకుని మేము కూడా అదే రీతిగా ప్రార్థనలో సమయం గడపాలా వాచల్లో సత్యం గ్రహించగనా ఓ ప్రభావ మా యొక్క ఆత్మయ నేత్రాలను దీపమని ప్రార్థిస్తున్నాం చేస్తున్న ప్రతి ప్రార్థనా మీ సరిదికి చేరిందని మేము విశ్వసిస్తున్నాం ప్రతి ప్రార్థనాంశానికి తను మీరు విజం ఇచ్చారని మేము ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవడానికి మీరు ముందుగానే హెచ్చరించలేదు అయినా కాబట్టి ప్రభావ ఈ దినం తండ్రి మేము ఆ నేను మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నేను బిడ్డలు తిరిమలు మూసిపోతున్నారు ప్రభావ నేపులు అరిటీ ఉండకుండా సహాయపరం అంతా ప్రార్థిస్తున్నాం ఇది భక్తిహీనత కలిగిన కాలం చీకటి కాలం ప్రభావ కాబట్టి మేము మరీ జాగ్రత్తగా చేయించలాగిన సహాయపరం అంత ప్రార్థిస్తాం రూపాల దేవ మీకే స్తోత్రాలనైనా మహగుదేవ ఆయన తన మళ్ళీ వైరస్ బాధితుల గురించి మేము ప్రార్థిస్తున్నాం తన్మల వైరస్ విస్తరిస్తుంది విజృంభిస్తుంది మీ ప్రభా నాలుగు నెలల క్రితమే మమ్మల్ని ఇది బహుగా విస్తరిస్తుంది మిలియన్స్ మిలియన్స్ మాకు హెచ్చరించినైనా అవి ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రభావ మా కాలంలో పక్కన దాని ఏదో రాతలేదు నేను కేవలం మీరు తప్ప సంతరించమని ఆపిస్తున్నాం తీక తిన్నీ మరి కోపన్ని తగులుకుంది ప్రభుత్వించమని ఆపిస్తున్నాం అయినా ప్రేమను చూపించమంటే ఆపిస్తున్నాం ఈ దృశ్యం ఇంకో మీరు ముఖ్యంగా కాలంలో ముఖ్యంగా చనిపోతున్న వారి కుటుంబాల గురించి మనకి ఆపేస్తున్నాం ఏదైనా గురించింది ప్రభు అనగా ఆదర్శం గస ఎవరు ఆదరించలేదు అయినా సహాయపడమంతా ఆర్దేశం అనేక మంది ఉద్యోగాలు పోతుకున్నారు అనేక మంది జీతాలు లేని సిద్ధాలు ఉంటున్నారు కుటుంబాలను పోషించుకోవాలి ప్రభావం మీరు తప్ప ఎవరు సహాయం చేయలేరు అయినా స్వార్థ పరులు ధర అధికారులు వాళ్ళు తనమలి సామాన్య ప్రజలని తిన్నమని సాక్రిఫైస్ చేస్తున్నారు ప్రభా సహాయపడమంత ఆర్థిక వారిని మీరే ఆదుకోమంటే ఆర్థిస్తున్నాం వారి జాబ్స్ వారి కెరియర్స్ వారి భవిష్యత్తును ఆశ్రయించండి మీకు సమర్పించుకోండి మీ తట్టు మీ సాధ్యత అర్పించండి ప్రభావ ప్రతి ప్రార్థనాంశానికి విజయం అనుభవించి మమ్మల్ని అందరినీ మీ రాకవర్శగా పచ్చుకోమన్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి మధురమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో రెండునకరా